విభ్రాజ తశంది వేదాంత విజ్ఞాన సునిశ్చితర్థా ససయోగాతయ శ్రద్ధ సత్ బ్రంథలోకే పరాంతకాళే పరామృత్యండి శే తి పాప పరమేశండరీక పరమ్య సగస్థము త్రాపి క్రమగగనం యశోకస్తస్యంతస్త పాశేదా వేదాంతేజ్ ప్రతిష్టి తస్ ప్రకృతి పరస్సేశరీ మత్పరమహంసరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యాన సమాధాంగ్రవర్తీ అనా విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షట్టర్శనస్థాపనాచార్యాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఘ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకా స్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరో భూమండలాచార్య ఋష్యశృంగరరాజీశ్వరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదమద్నాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాస్వామి గురుకరకమల సంజాతీమద్ శ్రీమద్భారతీమహాస్వామినా తత్కర కమల సంజాతీమద్గరో శ్రీమద్విధు శేఖర భారతీమస్వామినా దివ్యశ్రీశరణారవిందో సాంగ ప్రణామాన్ సమర్ప గురు బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ గురవే శలకానాజే భవరోగివిద్యానా దక్షిణమూర్త నమ నమో దై మహాదేవ్యై శివాయ సతమ నమ ప్రకృత్యై భద్రాయై నియతృతాస్పదా జయతు జయతుో దేవీనందనోయో వృష్ివంశప ప్రదీప జయతుయతు మేఘ శ్యామల కోమలాంగో జయతుయతు వృద్భీ వారణా ముకుంద అంతరాయతిపశాంతయే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి శం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోపజివ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకృత సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్మాకం సన్నిధిస్ సన్నిధిం క విమలపట కమలూట పుస్తక రుద్రాక్షస్తటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృత వాగర్థ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా ిషజేణం నిధయ్యా దక్షిణాూర్తతిస్మృతిపురాణనామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ప్రణతక్లేశనాశాయత్రైకపానే ద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలిదర్శితాత్మముద్రరికలిన్నతూడ ఇతర కరగృహీత్రతోత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ శివాయురే నమరీ నమ్మ మ శ్రీకృష్ణశ మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరమేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురుబల అనుగ్రహాదేశంతో శారదాంబ కటాక్షంతో శ్రీకృష్ణకృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం పదినైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం లేదా పురుషోత్తమ యోగం నిన్న మనం ప్రారంభించుకున్నాం ఇందులో ప్రధానంగా మూడు శ్లోకాలు సంసార వృక్షస్వరూపాన్ని చెప్తూ ఉన్నాయి దీన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడే వేద పరమార్థాన్ని తెలుసుకున్నవాడు అంటే ప్రారంభించారు ఛందాంసి ఎస్య పర్ణాని వేద స అంటే వేదము యొక్క తాత్పర్యాన్ని వేద హృదయాన్ని తెలుసుకున్నవాడు అన్నారు ఇక్కడ వృక్షవర్ణన నిన్న చెప్పుకున్నదంతా మళ్ళీ తిరిగి చెప్పనక్కర్లేదు కానీ ఈ వృక్షం జీవుడు తిరిగే సంసార వృక్షం దీనికి అంతు పొంతూ లేకుండా ఉన్నది ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు ఎప్పుడు పూర్తవుతున్నదో తెలియదు నడుమునున్న దీని స్వరూపం ఎంతలోతో తెలియదు కనుక దీని ఆదిమధ్యాంతములు ఎరుకపడనివే కనుక దీని నుంచి పరిష్కారం ఏమిటి అంటే తత్పదం తత్ అని చెప్పబడుతున్న బ్రహ్మపదం ఏదైతుందో దానిని అన్వేషించడమే దాన్ని సాధించడమే పరమార్థం అయితే ఈ సంసార వృక్షాన్ని ఛేదిస్తే కానీ దాన్ని పొందలం వృక్ష ఛేదనం అంటే వృక్షముతో ఉన్న తాదాత్మ్యాన్ని ఛేదించుట అంతేగా సంసారాన్ని ఎలా ఛేదిస్తాం వృక్షంతో ఉన్న తాదాత్మ్యాన్ని ఆసక్తిని ఛేదించగలగాలి వృక్షమేమిటి సంసార వృక్షం దాన్ని ఛేదించాలి అంటే ఆయుధం ఏమిటంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా వైరాగ్యం అనేటువంటి అది కూడా వివేకాభ్యాసాలపై పదును తెరిచినటువంటి వైరాగ్యమనే శస్త్రాన్ని తీసుకుని దృఢేన అంటే పరమాత్మాభిముఖమైనటువంటి వృత్తితో బుద్ధితో సాధన చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ మొదటి శ్లోకం వృక్షవర్ణనే తర్వాత శ్లోకం వృక్షవర్ణనే మూడవ శ్లోకంలో చేయవలసిన పని చెప్తున్నాడు ఎందుకు ఇది చెప్తున్నాడంటే వైరాగ్యం కలిగించడానికి అని రాశారు భాష్యకారులు అంటే వైరాగ్యం కలిగించడం కోసం సంసారం గురించి పరిశీలిస్తే వైరాగ్యం కలగని నాకు కలగలేదంటే అర్థం పరిశీలించిన అర్థం సంసారాన్ని పరిశీలిస్తే ఎక్కడా కూడాను మెచ్చుకోదగ్గ ఒక్క వస్తువు లేదు దాని దోషం తెలుస్తూనే ఉంటుంది దాన్ని తెలియజేశాడు ఇంతవరకు కూడా అవాంతర మూలాల్లో చిక్కుకుపోయి ఈ కొమ్మల్లో అటు తిరుగుతూ ఇటు తిరుగుతున్నటువంటి జీవుడికి నేను ఛేదిస్తే కానీ శాంతి లేదు కనుక సంసార వృక్ష వర్ణన వైరాగ్యం కోసం చెప్పాడు సాధన కోసమే ప్రతీతి తీసుకోవాలి కదా వైరాగ్యం కలిగితే కానీ భక్తి కానీ జ్ఞానం కానీ కలగదని చివరి వాక్యం గుర్తుపెట్టుకున్నాం ఆ వైరాగ్యం కలిగించాడు ఈ మూడు శ్లోకాల్లో ఇందులో ప్రధానంగా ఉపదేశం ఏంటంటే అసంగ శాస్త్రేణి దృఢైన చిత్వ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినదే మనం చేసుకోవాల్సింది అదే ఈ వృక్షస్వరూపం ఇలా వర్ణించాడు ఇందులో కొందరు పెద్దలు వ్యాఖ్యానం ఏం చేశారంటే అంటే ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యానాన్ని మరిచిపోకుండా అలా ఉంచుతూ మరొక వ్యాఖ్యానం కొంతమంది పెద్దలు చేశారు అది బాగుంది అనిపించి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది సమగ్రంగా చెప్పుకోవాలి కదా వీలైనంత వరకు అయితే ఏది శాస్త్ర ప్రమాణానికి అనుకూలమో అదే చెప్పుకుంటాం కొందరు అంటున్నారు ఏ పుస్తకం వేసపీఠం మీద పెట్టుకు చెప్తున్నాడని కుతూహలం కలిగి ఫోన్లు మెసేజ్లు నాకు ఇక్కడ నిర్వాహకుల పరివారానికి వస్తూనే ఉన్నాయి ఏం చెప్తున్నారో కాకుండా ఇట్లాంటి దృష్టి పెట్టుకోవడం వాళ్ళకి విషయంపై ఎంత ఏకాగ్రత నాకు తెలియదు కానీ ఏ పుస్తకం మీ అందరికీ తెలిసింది గీతా ప్ర పుస్తకం అయితే గురువుల ద్వారా శిక్షణ పొందినటువంటి అంశములు ఏవైతున్నాయో అవి స్మృతిలో ఉంచుకుంటూ అధ్యయనం చేస్తూ గ్రహించిన అంశములన్నీ ఆ కృష్ణ పరమాత్మ స్ఫురింపు చేసినవి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది కనుక ఇక్కడ ఏది ప్రమాణభూతము లేనటువంటి వ్యాఖ్యానములో అవి తీసుకుంటూ అప్రమాణము అసంగతమైన వాటిని పరిహరిస్తూ ఒక ప్రధానమైన వేదాంతమైన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ గీతా భాష మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇది కూడా శాస్త్ర సంబద్ధంగా అనిపించింది గనక చెప్తూ ఉన్నాం మొదటి చెప్పినది వృక్షం ఛందాంశయస్య పర్ణాని అని చెప్పాడు అంటే వేద ఆకులుగా కలిగినది అని మనం కర్మల పరంగా నేను చెప్పుకున్నా అది సంసార వృక్షానికే వర్తిస్తుంది కానీ ఇది మొదటి చెప్పినది ఈ వృక్షము వేద వృక్షము అని చెప్పాడంటే జ్ఞానవృక్షమట అది దానికి చందవస్తువులే పర్ణములుగా ఉన్నాయి అది అవ్యయము అంటే వేదం తరుగుదలిని జ్ఞానం అది దానికి ఊర్ధ్వ మూలం అధశ్ అంటే జగత్తును అనుగ్రహించడం కోసం జగత్తు దాకా వచ్చింది కానీ దాని మూలం పరమాత్మ నుంచే వచ్చిందని చెప్పడం కోసం ఇది వేదవృక్షమయ్యా కింద చెప్పింది మనుష్యలోకే అంటే అధశ్చోర్ధం ప్రస్తుతాస్త శాఖ అని చెప్పినది సంసార వృక్షం మనుష్య లోకంలో ఉండేటువంటి వృక్షము అని కొంతమంది చమత్కారంగా చెప్పారు ఇది బాగానే ఉంది అది తెలుసుకోవలసింది ఇది వదలవలసింది అని ఉద్దేశంతో చెప్పడం జరిగినది ఎందుకంటే దాని దృఢైన చిత్వా దానికి కదయ్యా దీనికి అని కొంతమంది అన్వయించారు కానీ భగవత్పాదులు మొదలైన వారందరూ చాలామంది ఎక్కువగా మొత్తం వృక్షవరణనంతా సంసార వృక్షానికే అన్నారు గనక మన గ్రాహ్యం అదే అక్కడ వర్ణించేటప్పుడు చందాంశేస్తే పర్ణాని అన్నప్పుడు వేద కర్మలు ఏవైతే చేస్తుంటామో ఆ కర్మలను అనుసరించి వివిధ లోకాల్లో తిరుగుతూ ఈ లోకాలన్నీ కలిపి ఒకే సంసార వృక్షపు కొమ్మలని తెరుచుకోవాలి అంతేగాని వృక్షానికి కావాలెక్కడే లేదు అంటే బ్రహ్మలోకం నుంచి మొదలు పెట్టుకుని క్రిమి కీటకాల కలిపి ఒకటే వృక్షం జగద్వృక్షం జగద్వృక్షమే కాదు మనం బ్రతికే ఒక సంసార వృక్షం బ్రతుకంటే కేవలం ఒక జననానికి ఒక మరణానికి మధ్యలో ఉన్నదే కాదు ఎన్ని జననాలు ఎన్ని మరణాలు ఎన్ని లోకాలు ఎన్ని ప్రయాణాలు చేసేమో ఇంకెన్ని చెయ్యనున్నామో అన్నీ కలుపుకుని ఇక్కడ ఒక సంసార వృక్షంగా చూపిస్తున్నారు కానీ జగద్వృక్ష వర్ణన ఒక జీవి యొక్క సంసార వృక్ష వర్ణన రెండు ఉన్నది ఇది తొలగాలంటే ఇంక ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారం నుంచి బయటపడాలి బయటపడాలంటే దీన్ని ఛేదించాలి ఈశ్వరుడు దొరికే ఛేదిస్తామంటే కాదు ఛేదిస్తే కానీ దొరకడు ఎలా ఛేదిస్తావయ్యా అంటే అసంగ శస్త్రేణ దృఢైన చి వైరాగ్యం ఒకటి పరమాత్మ వైపు తిరిగిన బుద్ధి ఒకటి ఈ రెండు ఉన్నాయంటే నీకు సంసారంతో సంగము ఆసక్తి తగ్గుతుంది అది తెగితే చాలన్నది ఎక్కడుంటే ఉంది అజ్ఞానం తొలగుతుంది అని చెప్తూ తర్వాత చేయవలసినది ఈ వైరాగ్యం కలిగిన తర్వాత చేయవలసినది ఏంటి అంటే అంటే కలిగేక అని కాకుండా వైరాగ్యం కలిగించుకుంటూ చేయవలసినది ఇవి రెండు పక్క జరుగుతూ ఉండాలి ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి చెప్పాడంటే ఒక దానితో ఒకటి చేయమని అందుకని దయ్యేక చేస్తామంటే ఏళ్ళు పుళ్ళు ఆయువులు చాలు తర్వాత జన్మల్లో కొనసాగాలి ఇప్పుడేమైనా వైరాగ్యాన్ని తెచ్చుకుని చేయవలసిన పైన తతహ అటు తర్వాత అటు తర్వాత అని చెప్పడంలోనే తత అని చెప్పడంలో అసంగ శస్త్రంతో దృఢముగా ఈ సంసారాసక్తిని ఛేదించి అటువంటి వైరాగ్య పక్వమైనటువంటి తత్పదం పరిమార్గితవ్యం తత్పదాన్ని నువ్వు అన్వేషించాలి పరిమార్గితవ్యం అంటే పరిపూర్ణంగా అన్వేషించాలి ఏదో కాసింత అప్పుడు ఇప్పుడు అని కాకుండా దృఢముగా పూర్ణముగా అన్వేషణ ఉండాలి ఎప్పుడు కూడా తీరిక దొరికినప్పుడు కుదిరినప్పుడు చేసినంతో చాలదు అదే లక్ష్యముగా కూడి చేసిన అన్వేషణ అదే పరిమార్గితవ్యం ఇక్కడ పరిజ్ఞాతవ్యం అనుకోండి దీనికి అర్థం అంటే తెలుసుకోవాలి అర్థం తెలుసుకొనుట అన్వేషించుట అంటే తెలుసుకొనుట అన్వేషణ సాధన ఇవాళ మనకు ఒక మహానుభావుడు అన్వేషించి పరాశక్తిని చూసిన రోజు హనుమంతస్వామి సీతమ్మని దర్శించాడు ఈరోజు నువ్వు నన్ను చూసిన రోజు కనుక ఈ రోజు నిన్నెవరు పూజిస్తారో వారికి అష్టసిద్ధులు లభిస్తాయని అమ్మ వరం ఇచ్చింది అదే మార్గశిర శుద్ధ త్రయోదశి ఈ పరిమార్గితవ్యం ఆయన దగ్గర తెలుసుకోవాలండి అన్వేషణ అంటే ఆయనే చేశాడు అన్వేషణ చాలా ప్రధానమైనది ఈ అన్వేషణ ఎప్పటివరకు చెయ్యాలి ఒక టైం లిమిట్ పెట్టుకుని ఇప్పుడు దొరికితే దొరికింది లేకపోతే ఆయనకి వెళ్ళిపోతాను అని కాకుండా దొరికే వరకు అన్వేషించాల్సిందే ఆయన ఎన్ని నేర్పాడు చూడండి మనకి అది ఆధ్యాత్మిక సాధనకు ఒకప్పుడు ఆ వస్తువు లేదేమో అనిపిస్తుంది కూడా ఆయనకే అనిపించింది ఎంత విధంగా దొరకలేదని అప్పుడు ఆయన ఒకటే చేశాడు తమేవతాజ్యం పురుషం ప్రపంచే అది చెయ్యాలి అందుకే అన్వేషణ పథంలో అన్వేషణ పురుష ప్రయత్నం దానికి ఈశ్వరానుగ్రహం కావాలి అందుకే ఈశ్వరానుగ్రహం కావాలంటే శరణాగతి తప్ప మరొక మార్గం లేదు అందుకే తమేవ చార్జ్యం తత్పదం తమేవ ఆ మాటలు చక్కగా చెప్పాడు తత్పదాన్ని నువ్వు అన్వేషించాలి తత్పదం అంటే బ్రహ్మపదం తచ్చబ్దం బ్రహ్మవాచ్యం చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి తత్పద లక్ష్యము అర్థము ఏదో అదే తత్పదం తత్ అంటే అర్థం అంటే అనుభవానికి వచ్చే వరకు పరోక్ష విషయంగా కనబడుతోంది కనుక దాన్ని తచ్చబ్దం అని వాడారు ఇప్పుడు ఇదం అనేటటువంటి ప్రత్యయంతో ఇతి ఏ తత్ అనేదంతా దృశ్య రూపైన జగత్తుకి చెప్తుంది దీనిలోనూ ఉంటూ ఇంద్రియాలకు అంతుపట్టని తత్వం కనుక తచ్చబ్దం చెప్పారు ఇక్కడ తచ్చం అలా వాడేరండి మనకు తెలియకుండా గాయత్రీయాది మంత్రాల్లో చెప్పేది తచ్చబ్దం ఆ పరమాత్మని తెలియజేస్తుంది అటువంటి తత్పదం పరిమార్గితవ్యం ఎందుకు వెతకాలి అంటే ఎస్మిన్ గతాననివర్తంతి భూయ ఈ కొమ్మలు కిందకి వెళుతూ పైకి వెళుతూ ఉంటావు కానీ దేన్ని చేరితే తిరిగి మళ్ళీ వెనక్కి రావో అదే తత్పదం పదం అంటే స్థానం అని ఒక అర్థము పదం అంటే ఇక్కడ స్వరూపం అని కూడా త అర్థం తత్స్వరూపం అంటే బ్రహ్మము అని అర్థం స్థానం అని ఎందుకు చెప్పారంటే చేరవలసిన చోటు అని మనకు తెలియజేయడం కోసం ఒక స్థానం అని చెప్పారు అంతేగానక పెద్ద స్టేజ్ ఉంటుంది ఒక లోకం ఉంటుంది ఊరుంటుంది కోట ఉంది అని కాదండి ఇక్కడ మనం పొందవలసినటువంటిది అని చెప్పడమే తత్పదం అనే అయితే ఆ పదానికి చేరితే నాకేం లాభం అంటే ఎస్మిన్ గత నవర్తంతి భూయ దాని చేరిన వారు భూయహ అంటే మళ్ళీ ననివర్తంతి వెనక్కిరారు ఎందుకంటే పరమాత్మ పదం అందుకు చేరాలండి మళ్ళీ వెనక్కిరారు అంటే మళ్ళీ జనన మరణ రూపమైన ఈ సంసార వృక్షంలో పడరు అని చెప్తున్నారు దీన్ని బట్టి ఎందుకు చేరాలో చెప్పాడు చేరిన తర్వాత వచ్చే స్థితి ఏమిటో చెప్తున్నాడు అది ఏ విధంగా సాధన చేయాలి పరివార్గితవ్యం అంటే ఏది తత్పదంగా చెప్పబడుతున్నదో ఆ పరమ పురుషునే శరణు వేడుతూ సాధన చేయాలి అన్నారు ఇక్కడ అందుకే తమేవచాజ్యం పురుషం ప్రపంచే ఈ ప్రపంచ అంటే నేను శరణు వేడుతున్నాను అని చెప్పి శరణు వేడుతున్నాను దానిని అన్వేషించాలి అన్నాడు శరణు వేడుతున్నాను ఎవరంటున్నారు ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఈ మాటని తమేవ తాజ్యం పురుషం ప్రపంచం కృష్ణుడా అంటాడు మనకు బోధిస్తున్నాడు ఏంటంటే తమేవ తాజ్యం పురుషం ప్రపంచ ఇది పరిమార్గితవ్యం ఆ పరమపురుషుని శరణు వేడుతున్నాను అని నువ్వు అన్వేషించాలి అన్నాడు ఇక్కడ అంటే సాధన ఎలా జరగాలి ఈశ్వర శరణాగతితో సాధన చేయాలి శరణాగతి అంటే తదేక నిష్ట ఇదొకటే ఇంకో మాట లేదు అదే శరణాగతి ఇందులో రెండేంటంటే ఆయనే అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహం లేనిది నువ్వు జ్ఞానాన్ని పొందలేవు నీ ప్రయత్నం లేనిది ఆయన అనుగ్రహించాడు రెండు కలిసి ఉండాలి అందుకే పురుష ప్రయత్నం ఈశ్వరానుగ్రహం రెండు కలిసి ఉండాలని చెప్పడానికే పరిమార్గితవ్యం అనే మాటలో నీ ప్రయత్నం చెప్పాడు తమేవచాజ్యం పురుషం ప్రపంచే అంటే ఈశ్వర శరణాగతిగా అనుగ్రహాన్ని వాంఛిస్తూ నువ్వు చేయవలసింది ఇది మనకి వేదప్రమాణమైనదే అందుకే భగవత్పాద వారు కూడా తచ్చరణత తచ్చరణతయా పరిమార్గితవ్యం అన్నారు తచ్చరణతయా తత్పదం ఏది ఉందో దాన్నే శరణువేడు శరణువేడు అంటే అది తప్ప మరొక దానిని ఆశించని ఆలోచించని ఆశ్రయించని తత్వము మూడు మాటలే చెప్పాం అది తప్ప మరొకదాన్ని ఆశించరాదు అది తప్ప మరుగుదాన్ని ఆలోచించరాదు అది తప్ప మరుగుదాన్ని ఆశ్రయించరాదు ఈ మూడు భావాలు కలిస్తే శరణాగతి అండి ఇక్కడ అది శరణాగతి శబ్దానికి ఉన్న అద్భుతమైన అర్థం తమేవచాద్యం పురుషం ప్రపంచే ఎటువంటి పురుషుల ఆద్య పురుషుడు మన సంసార వృక్షానికి ఆది అని చెప్పుకున్న అన్నప్పుడు కనిపిస్తున్నది మహదంకారాదుడితో విస్తరిల్లి ఆడి తర్వాత రాగద్వేషాదులతో త్రిగుణాలతో వర్ధెల్లిన వృక్షం సంసార వృక్షం దాని మూలమేదండి ఏ బ్రహ్మము అవ్యక్తముతో కలిసిన బ్రహ్మము దీనికి మూలము అని చాలా జాగ్రత్త పట్టుకోవాలి అవ్యక్తము అంటే మూల ప్రకృతి మూల ప్రకృతిలో ప్రసరించిన ఈశ్వర చైతన్యం మూలం అంటే మూలంలో రెండూ కలిసి ఉన్నాయి అవ్యక్తమైన ప్రకృతి ఈశ్వర చైతన్యం నువ్వు ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి కేవలం ఈశ్వర చైతన్యం దీనికంటే అతీతం కనుక దీన్ని అన్వేషించడం అనే విషయం ఇక్కడ అందుకే అక్కడికి చేరిన వెనక్కి రాడు మరి సంసారం ఉన్నదే ఈ సంసారమంతా దాని నుంచే ప్రసరించింది అని తెలుసుకో ఇదంతా ఉన్నది దేనివల్ల దాన్ని అధిష్ఠానంగా తీసుకుని ఉంది అందుకే యత ప్రవృత్తి ప్రసృత పురాణి పురాణి ప్రవృత్తి పురాణి అనగా ఎప్పటిదో తెలియనిది ఏది సంసారం ఇది సంసారానికి వర్ణన పురాణి అది ఎప్పటి నుంచి తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయకు ఎందుకంటే సంసారం నిర్మూలించాల్సింది దాని హిస్టరీ స్టడీ చేయాల్సింది కాదు ఇక్కడ అందుకే ఈ రోగం ఎలా వచ్చింది రోగ డయాగ్నైజ్ కొంతవరకు మంచిదే కానీ ఈ రోగం ఎందుకు వచ్చిందంబా ఇవాళ నేను తుమ్మడానికి కారణం ఏమిటి ఎక్కడెక్కడ తిరిగాను కొంతవరకు పనికొస్తుంది ఆ తిరుగుడుతో ఎక్కడ వెళ్ళి అది కాదు ఇది కాదు ఇవాళ భోజనం చేసినప్పుడు కాదు నీళ్లు తాగినప్పుడు అల్లక్కడికి వెళ్ళినప్పుడు ఇలా వెతుక్కునే రోగం ఎలా పోతుందో చూసుకోనక్కడ అందుకు కొంతమంది అతి తెలివిగా ప్రశ్న వేస్తుంటారండి సాధారణంగా వినేటప్పుడు జీవుడు కర్మఫలాలు అనుభవించడానికి సంసారంలోకి పడ్డాడు అంతే కదా అయితే ఎప్పుడు పడ్డాడు ఇప్పుడు జన్మకు కారణం గత జన్మ గత జన్మకు కారణం ఎప్పుడో ప్రారంభం అవుతుంటుంది కదా ఎలా జరిగిందండి ఈయన అడుగుతుంటాడు అరే బాబు అది నువ్వు తెలుసుకుని ఏం దానికి కూడా ప్రారంభంలో చెప్పారు ఈశ్వరుడు సృష్టి చేసినప్పుడు ప్రవృత్తి నివృత్తి రూప ధర్మములు చేసి చక్కగా సృష్టించాడు ఆయన కానీ తర్వాత మానవుల్లోని జీవుల్లో వచ్చినటువంటి స్వార్థబుద్ధి చేత ధర్మాధర్మములందు ఒక విశృంఖలతో ఏర్పడి క్రమంగా పతనమై రకరకాల అవస్థలు పడుతున్నాం ఇది కానీ సమాధానం తెరుచుకుంటే కానీ నేను సాధన చేయనంటే ఆయివైపోతుందండి ఎందుకంటే కొన్ని కొన్నిటికి సాధన వల్ల తెలుస్తాయి తప్ప కేవలం ప్రశ్నల వల్ల తెలియదు అందుకే వాదన కంటే సాధన ముఖ్యం తెలుసుకోండి ఇక్కడ వాదనలతో ఏవీ తెలియో వాదన చేసుకుంటూ కూర్చుకుంటూ లాజికల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అవతల వాడు గట్టి లాజుక్కుంటే వీడు నోరు మూసేస్తాడు నోరు ముయ్య నోరు ముయ్యగలిగాడు గనక లేదా నోరు తెరిచి వాదించలేకపోయాడు కనుక వీడు ఓడిపోయాడు కానీ అసత్యం ఓడిపోయిందని చెప్పడానికి లేదు ఇది అందుకే వాదాలతో తెలియదు సాధనలతోనే తెలుస్తుంది కానీ వీటి మూలాలు వెతకడానికి లేదు అది పురాణి ఎప్పుడున్నో తెలియదు పురాతనం అంతే ఎప్పటినుంచో పట్టుకుంది మన వెనక్కి తిరుగు చూస్తే మన మూలం మనకే తెలియదు అదొక్కడ తెలిస్తే దీనితో తాదాత్మ్యం పోతుందండి ఇప్పుడున్న పరిస్థితితో తాదాత్మ్యం పోతుంది వివేచన చేసినట్లయితే ఇలాంటి దేహాలు ఎన్ని మారేనో అవన్నీ పట్టుకు వేలాడే కనుక మళ్ళీ దేహం వచ్చింది ఇప్పుడు కూడా దేహం పట్టుకు వేలాడితే ఈ వాసనలన్నీ పోగాయి ఈ దేహం ఇలాగే పోతుంది ఈ వాసనలు లోపలకు సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ మరో దేహాన్ని పొందుతాం అంతే కదా ఎంత చెప్పినా వద్దని అదే చింతన చేస్తూ ఉంటే మళ్ళీ తచ్చింతనానుగుణమైన దేహమే మళ్ళీ వస్తుంది తెలుసుకోవాలి ఇక్కడ దానివల్ల బాధపడేదేవుడు నువ్వే ఆ కారణం చేతనే పురాణి ఇది ఎప్పటిదో తెలియనిది ఆ పురాణి అయినటువంటి సంసారం యత ప్రవృత్తి మాట చాలా ముఖ్యమైన మాట మళ్ళీ ఇదే పట్టుకుని పద్దెనిమిది అధ్యాయంలో చెప్తాడు స్వామి మనం జాగ్రత్తగా పట్టుకు వెళ్తే గీతల ఏకసూత్రం తెలుస్తుంది ఇక్కడ యత ప్రవృత్తి అంటే ఈ సంసారమంతా ఎవడి నుంచి కలిగిందో వాడిని నువ్వు శరణు వేడుతూ వాడిని వెతుకు అంటే ఇక్కడ ఒక మార్గం ఏం చెప్పాడంటే సంసారం ఆయన వల్ల కలిగింది కనుక ఆయన నుంచే వచ్చింది కనుక నువ్వు అటువైపు వెళితే ప్రత్యేక దృష్టితో వెళితే మూలాన్ని పట్టుకోగలవు అదొకటి అదేవిధంగా సంసారమునందను శక్తిగా సారముగా వ్యాపించి ఉన్నాడు కనుక ఇక్కడ కూడా ఆయన తెలుసుకునే మార్గం ఉంటుంది అంటే సంసార తాదాత్యం విడిచిపెట్టి తద్వ్యాపకుడైన పరమాత్మ తాదప్యం పొందే ప్రయత్నం కూడా చేయవచ్చు అందుకే యత ప్రవృత్తి ప్రసుతాపురాణి అని చెప్పడం ఎందుకంటే ఎవరి వలన ఈ సంసారము వ్యాపించి ఉన్నదో అనేది తటస్థ లక్షణం తటస్థ స్వరూప లక్షణాలు గుర్తుంది కదా తటస్థ లక్షణం మరి స్వరూప లక్షణం ఏంటంటే తత్ యద్త్వా ననివర్త ఎస్మిన్ గత ననివర్తంతి భూజాది అది స్వరూపలక్షణం ఇది తటస్థ లక్షణం రెండు లక్షణములతో ఉన్న బ్రహ్మమును వెతుకు అన్నాడు ఇక్కడ కనుక శరణాగతితో వెతకాలి అతను అసలు స్వరూపం ఆద్యం పురుషం ఆద్యం ఈ సంసారము అవ్యక్తము వీటన్నిటి కంటే ముందున్నటువంటి వాడు పరిపూర్ణుడు గనుక పురుషుడు అటువంటి పురుషం శరణం ప్రపంచే మరొక మాట ఇక్కడ పురుషం అన్నప్పుడు పురములను చెప్పబడుతున్న శరీరాదులు ఎందు కూడా చైతన్యముగా వ్యాపించున్నాడు గనక ఆయనకు నేననుకునే బుద్ధి అనేటువంటి అంతఃపురం ఇది పురం అది అంతఃపురం ఆ అంతఃపురంలో కూడా ఆయనే కూర్చున్నాడు గనక ఈ రెండు పురములు ఎందు ఉన్నవాడెవడు ఆ పరిపూర్ణుడైన పరమ పురుషుని నేను శరణు వేడుతున్నాను ఈ శ్లోకానికి మరొక్క మాట మనం చెప్పుకుంటే ఎవ్వని చేజ నించు జగం ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందుడిందు అదే యత ప్రవృత్తి ప్రసృత పురాణి అంతే ఎవ్వని ఎందుడిందు ఆ తర్వాత పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడనాది మధ్యలయ్యవ్వడు మూలకారణం అంటే ఆద్యం పురుషం ప్రపంచే చూసారా ఏదో భగవద్గీత అదే గజేంద్రమోక్షం అందుకే దానికి దీనికి కూడా గీత అనడం మనకి తెలుస్తున్నది అంటే ఎక్కడ పట్టుకున్నా తరించిపోయే విధంగా ఆ వ్యాసమహర్షి మనకి ఎన్ని గ్రంథాలు ఇచ్చాడు చూడండి ఇక్కడ అందుకే గజేంద్రమోక్షంలో నీకు అన్ని శ్లోకాలు వచ్చినా రాకపోయినా ఈ రెండు శ్లోకాలు వచ్చినా చాలా అన్నారు యస్మిన్యదం యతశ్చేదం ఏనేదం ఏదో స్వయం యస్మాత్ పరస్మాత్ పర తంప్రపద్యే స్వయం భువం అంతకుముందు ఓం నమో భగవతే పురుషాయ ఆది బీజాయ అంటూ చెప్పారు రెండు శ్లోకములు కలిపి ఒక పద్యంలో ఇచ్చారు పోతను గారు ఒక్కసారి ఫీల్ అయ్యి చదవండి ఆ పద్యాన్ని అంతా తత్వమంతా అందులో కనబడుతుంది కానీ శరణం ప్రపంచే ఈశ్వరుణే శరణంబు వేడేదన్ అది ఆద్యం పురుషం ప్రపంచే ఏ విధంగా సాధన చేయాలి పరిమార్గితమే అన్నారు వెతకమన్నారు ఎలా వెతకాలండి ఇదిగో ఇలా వెతుకు ప్రపంచే పట్టుకుని ఇలా వెతుకు నిర్మాణమోహా జితసంగ దోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖసై గచ్చూఢా పదం అవ్యయం తత్ అక్కడ చెప్పిన పదం తత్ అనే మాట ఇక్కడ కొనసాగించాడు ఆ అవ్యయమైన పదమును అవ్యయమంటే నాసరహితం అనర్థం ఇక్కడ నాసరహితమైనటువంటి వికారరహితమైనటువంటి ఆ పదముని ఎవరు చేరుతారంటే గచ్చంతి అమూఢా మూఢత్వము లేని వారు పొందుతారు అంటే అవివేకం లేనటువంటి వారు పొందగలరు అవివేకము అంటే తెలుసు కదా వివేకం అంటే ఆత్మయేదో అనాత్మయేదో స్పష్టముగా తెలియట అది లేకపోవడమే అస్పష్టంగా తెలిసే లక్షణం లేకపోవడాన్ని మూఢత్వం అంటారు అలాంటి మూఢత్వం ఎవరికి లేదో అటువంటి వారు ఏమండి వివేకవంతుని చెప్పవచ్చు కదా మూఢత్వం లేని వారు అంటే ఆ అర్థం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి మూఢత్వం ఉంటుంది కనుక ఆ మూఢత్వాన్ని జయించడమని చెప్పడం కోసం మూఢత్వం లేనివారు అంటే మూఢత్వాన్ని జయించిన వారు అని చెప్పారు ఎందుకంటే ఎవడు మొదట సాధన చేయకముందు మూఢత్వమే సాధన చేసిన తర్వాత కదా అమూఢులు అయ్యారు ఆ మాట చెప్పే తీరదండి ఇక్కడ అటువంటి వారు ఎలా అమూఢులు అంటే నిర్మాణ మోహ మానము మోహము రెండూ లేకపోవడం వల్లయ్యా అన్నాడు ఇక్కడ మానమోహాలు రెండూ ప్రమాదం ఉండే మానం అనే మాట మనం అభిమానం అంటాం అభిమానం అంటే ఏమి ఉంటాయి కదా పొససివ్నెస్ మనది ప్రేమ ఇత్యాది మాటల్లో వాడతాం కానీ దాది అంతే ఇది నాది ఇది నేను ఈ రెండు భావాలు ఎక్కడుంటాయో దాని పేరు మానం దీనివల్ల ప్రమాదం అది దేహంతో పెట్టుకుంటాం వ్యక్తులతో పెట్టుకుంటాం విషయాలతో పెట్టుకుంటాం అక్కడి నుంచి వస్తాయండి రాగము ద్వేషము అందుకే పెద్ద ప్రమాదం మానం అందుకే మానం ఉంటే జ్ఞానం రాదు ఇది కూడా సూత్రాల గుర్తుపెట్టుకుంటే చాలు మానధనుడు ఒక ఆయన ఉన్నాడు మనం హీరో అనలేదు విలన్ అన్నారు ఎవడైనా దుర్యోధనుడు మానధనుడు మహాపౌరుషం అంతుట వాడికి వాడు చెప్పుకున్నాడు మానధను అని ఒరే అది వికారం అని చెప్తాడు ఇక్కడ అమానీ మానధోమాన్య తనను తాను గౌరవించుకుంటాడు ఇతరుడు తనను గౌరవించాలనుకుంటాడు కాసింత తన ఈగో అది సరిగ్గా ఈగో దెబ్బతిందండి ఈగో పరమ పౌరుషాలు అందుకే ఈ మాట ఎవరాలంటే పాములు అనాలంట అందుకు పాము కృష్ణపరమాత్మతో ఏమని మా లకళ్ళు మా ప్రచారములు మా ముఖములు విషవన్ని ఘోరముల్ కలులము రోషజాతులము రోషజాతులు పెద్దానికి తోకతక్కినాడు సర్వములు ఎవడ నన్నీసాడు నాదేది పోగొట్టాడు ప్రతి ఇది ఈ మానం ప్రమాదకారి ఇక్కడ మోహం మోహం అనే మాటకి మనం చెప్పుకున్నాం కాని దౌననుకోవడం అయినది కాదనుకోవడం ఇదే బతుకంతా ఇదే జరుగుతుంది ఇక్కడ ఏది కాదో దవననుకుంటున్నాము ఏది అవునో దాన్ని కాదు అనుకుంటున్నాం అంటే ఏది పరమాత్మ తత్వమో అది లేదనిపిస్తుంది కాదనిపిస్తుంది ఏది కాదో ఆ శరీరాదులు అనాత్మలన్నీ ఆత్మలనిపించుతున్నాయి అనాత్మలయందు అహం మమ అనే భావమే మోహం ఇదొక్కటి తెలుసుకుంటే చాలు అనాత్మలయందు అహం మమ భావం ఆ రెండు మోహం యొక్క పెద్ద స్వరూపం అది దానివల్ల వస్తుంది మానవం ఈ రెండు అది మాన మోహములు విడిచిపెట్టుట మోహ విషయానికి మరొక అర్థం ఏంటంటే విపర్యాస బుద్ధి అని ఒక అర్థం చెప్పారు విపర్యాస బుద్ధి విపర్యాసం అంటే తారుమారు బుద్ధి అన్నాడు తారుమారు అంటే ఇదే తాను కాని దానిని తాను అనుకున్నట తానేమిటో తెలుసుకొనలేకపోవుట అది కొందరికి అలా పేరుకుపోతుంటుందండి అసలు వాక్యమే అర్థం కాని స్థితి ఉంటుంది దాని పేరు మోహం కొంచెమైనా అర్థమైపోయిందంటే మోహం కొంచెం వదిలింది అర్థం అందుకే మానం మోహం రెండు చెప్పడం ఏంటంటే మానవం రజోగుణ లక్షణం మోహం తమోగుణ లక్షణం అది రెండు కూడా రెండు లక్షణాలు తెలియజేస్తున్నాయి రజోగుణం తమోగుణం విడిచిపెట్టిన వారు మన గుణత్త విభాగ యోగం మర్చిపోకూడదు అప్పుడు వచ్చేసాగా దాటి శాం పద్నాలుగు అధ్యాయం అనుకోకండి ఇక్కడ అది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందంటే మానం అంటే రజోగుణం మోహం అంటే తమో ఎప్పుడైతే ఉపలక్షక న్యాయంతో ఒక్కడ చెప్పగానే మొత్తం గ్రహించాలి మానవం ఎక్కడ ఉండాల్సింది రజోగుణంలో ఉండాలి మోహం తమోగుణంలో ఉంటుంది చెప్పడంలో రజోగుణ తమోగుణములను జయించినటువంటి వారు జిత సంగ దోషా సంగము వల్ల ఏర్పడిన దోషాలను జయించువారు సంఘం ఒక దానితో సంపర్కం ఏర్పడగానే దాని వల్ల అనేక దోషాలు ఏర్పడతాయి ఒకదాని సంఘం ఎన్ని దోషాలు ఏర్పడుస్తుంది నేను చెప్పక్కరే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థు ఉపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోపజాయే క్రోధాత్వతి సమ్మోహ సమ్మోహత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాద్ ప్రణశ్యతి అంటే సంఘం ఎక్కడికి తెచ్చేసింది చూడండి ఇక్కడ అవన్నీ కలిపి ఆ దోషములన్నీ జయించిన వారు మాత్రమే జితసంగ దోషాహ రెండవ లక్షణం మానమోహము లేని వారు సంఘ దోషములు జయించిన వారు సంఘము వల్ల ఏర్పడినటువంటి వికారములన్నీ జయించినటువంటి వారు అధ్యాత్మనిత్యాహ ఇక్కడ వదలాల్సింది చెప్పారు ఇక్కడ పట్టుకోవాల్సింది చెప్తున్నాడు ఎక్కడికప్పుడు సాధన రెండు విధాలే వదిలేయాల్సింది పట్టుకోవాల్సింది రెండు తెలుసుకోవాలి ఇక్కడ అన్నీ వదిలేస్తే ఏం లాభం నువ్వు పడిపోతావు కిందకి పట్టు ఒకటి ఉండాలి అది అధ్యాత్మ నిత్యాహ అధ్యాత్మనిత్య మళ్ళీ మనం క్షేత్రక్షేత్ర విభాగ యోగంలో చెప్పిన మాటలు తెలుసుకోవాలి అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం మళ్ళీ అధ్యాత్మనిత్య ఏ పదం మళ్ళీ తెస్తున్నాడు చూడండి ఇక్కడ అంటే సాధారణంగా బోధించేటప్పుడు ఏమవుతుందని మొదట ఏం చెప్పాడు వాడే మర్చిపోతుంటాడు వినేవాళ్ళగా బాధ లేదు వాళ్ళు ఎప్పటికప్పుడు మర్చిపోతుంటారు ఎవరు ఫ్రెష్ వాళ్ళు కానీ చెప్పేవాడికి మాత్రం ఆ లింక్ ఉంటుంది ఆ కృష్ణ పరమాత్మ ఎంత బాగా చెప్తున్నాడు అక్కడ చెప్పిన అధ్యాత్మ నిత్యత్వం ఇక్కడ తెచ్చాడు అధ్యాత్మ నిత్యాహ అధ్యాత్మ నిత్యాహ అనే మాటకి పరమాత్మ స్వరూపాలోచన నిత్యాహ అన్నారు భగత్పాల్ వారు అంటే పరమాత్మ స్వరూపమేమిటో ఆలోచించడం నిత్యము ఎవరికి వాళ్ళు అన్నారండి వాళ్ళు నిత్యం చేసే పని ఏమిటంటే పరమాత్మ స్వరూపాలోచన మనం కూడా పని పెట్టుకుంటే మిగిలిన పనులను పక్కన పెట్టేస్తావునా లేదా ఎందుకంటే ఇది ప్రధానం అనుకున్నావు కనుక ఆ సమయంలో అప్రధానం ఈ పని అయిపోయాక ఇప్పుడు అప్రధానం పక్కన పెట్టిన నెత్తికేసుకుంటాం ఇప్పుడు అధ్యాత్మ నిత్యాహ అన్నప్పుడు పరమాత్మయే ప్రధానం అనుకున్నాక నిర్మాణ మోహ జత్సంగ దోష విడిచిపెట్టేసావు ఇంకా ప్రధానమందిని ప్రవృత్తి ఏర్పడుతుంది అందుకు నిత్యాహ ఏమిటి పరమాత్మ స్వరూప ఆలోచన నిత్యాహ పరమాస్వ స్వరూపం గురించి ఆలోచించడం అండి ఈ ఆలోచన చాలా ప్రధానం దాని పేరు తపస్సు అంటే ఈ ఆలోచన నిత్యం చేయాలి అటువంటిప్పుడు వినివృత్త కామాహా వెంటనే కామములన్నీ విడిచిపెట్టాడు ముందు సంఘం విడిచిపెట్టాడు మానమోహను విడిచిపెట్టాడు ఆధ్యాత్మనిత్యత్వం వల్ల కామములు కూడా విడిచిపెట్టాడు మరి కోరికలు కలగట్లే వాడు ద్వంద్వైర్ విముక్త వాడికి ద్వంద్వముల నుంచి బయటపడ్డాడు ద్వంద్వములు అంటే ఎన్నెని చెప్తావు నువ్వు ద్వంద్వములు రాయండి అంటే ఓ పాతికి దాకా రాసుకురావచ్చు జీవితంలో అన్ని ద్వంద్వాలే అన్నారు ఇన్ని తయారయ్యేంటి ఇవన్నీ ద్వంద్వలే అన్నాడు అందు ఒక్కడే చెప్పాడు సుఖ దుఃఖసీ సుఖము దుఃఖము అని చెప్పబడుతూ ఉన్నటువంటి ద్వంద్వములు ఈ చెప్పడంలో సుఖము దుఃఖము అని చెప్పబడుతున్న ద్వంద్వములు అంటే ఈ ద్వంద్వములు ఎన్నో ఉన్నాయని అర్థం లేదు సుఖదుఖాలు రెండే కాదు కదా రెండైతే ఎక్కడొస్తుంది కానీ సుఖము దుఃఖం మొదలైన్ అంటే ప్రియా అప్రియ లాభాలాభ ఇత్యాదులన్నీ కలు కనుక ద్వంద్వై విముక్త అంటే ముందు ప్రియాప్రియ భావం తర్వాత సుఖదుఖ భావం అన్నాడు ప్రియాప్రియ భావం అంటే ఇది ఇష్టమైనది ఇది ఇష్టం లేనిది అనేటువంటి ద్వంద్వభావం దానివల్లనే కలిగేవి సుఖదుఖం ఇవన్నీ ఏడు వికారాలు ప్రకృతికి సంబంధించిన గుర్తున్నదిగా దానిలోకి వెళ్తాయి వాటి నుంచి విముక్తులైనటువంటి వారు ఎవరున్నారో దీని బట్టి రజోగుణ తమోగుణములు విడిచిపెట్టిన వారు సంగదోషములను జయించిన వారు పరమాత్మ స్వరూప ఆలోచన నిరంతరం చేయువారు కామముల్ని వినివృత్త తొలగించుకున్నవారు సుఖదుఖాదిక ద్వంద్వముల నుంచి బయటపడ్డవారు ఎవరున్నారో అటువంటి అమూఢులు మూఢత్వం లేని వారు ఆ అవ్యయ పదాన్ని పొందుతున్నారు దీన్ని బట్టి సాధన ఏమిటో చెప్పేశారు వాళ్ళు పొందుతున్నారయ్యా అంటే నువ్వు అలా ఉంటే నువ్వు పొందొచ్చు అని చెప్పడం కానీ నువ్వు ఇలా ఉండు పొందు అని చెప్పకుండా ఇలా ఉన్నవాళ్ళు పొందుతున్నారు అని చెప్పడం అదొకపదేశ వైఖలి ఇవి సాధనలోకి తీసుకో అని చెప్తున్నారు ఏ పదాన్ని పొందుతున్నారు పరమపదం అదేమిటయ్యా పదం పదం అంటున్నాడు కదా పదే పదే అంటే తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి అది మాట అది విష్ణువు యొక్క పదం అందుకే ఇక్కడ అంటారు భగవత్పాద వారు పదం అనే మాటకి వైష్ణవం పదం అన్నారు అందుకే భగవద్గీత కానీ ఉపనిషద్భాష్యాలు కానీ చదివితే శంకరుడు వైష్ణవులే అనిపిస్తుంది అండి ఎన్ని మార్లు వైష్ణవ పదం వాడతారు విష్ణు శబ్దం వాడతారు ఇంకెక్కడ మిగిలిన దేవతలు రారు అందుకే ఆయన కూడా మా వైష్ణవుడే వైష్ణవంలో ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతులు మూడు ఉన్నాయి అద్వైతంలో వైష్ణవుడు శంకరాచార్య అన్నారు పోనీ అలాగైనా సంతోషం ఇక్కడ తద్ వాళ్ళు శంకర ద్వేషం లేకుండా ఉంటారేమో సంతోషం ఇక్కడ సరే సర్వవ్యాపకమైనది విష్ణుత్వం వాళ్ళ పదంలో బ్రహ్మపదం అది ఇక్కడ బ్రహ్మపదం బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వ అన్నాడు ఇక్కడ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ తెలుసుకుని బ్రహ్మపదంలో నువ్వు ప్రవేశించు అని బోధించారు కదా దేంట్లో బజగోవిందం అక్కడ ఇదే మాట ఇక్కడ ఆ పదం అది అందుకే తద్విష్ణోపరమ పదం విష్ణువు పరమపదం అయ్యా దాన్ని పొందు అని చెప్పారు ఇక్కడ ఇప్పుడు ఆ పదం ఎలా ఉంటుంది వర్ణించాలి కదా తత్స్వరూప వర్ణన చేస్తున్నాడు చూడండి తత్పదం ఎలా పొందాలో చెప్పాడు అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ పరమ పదం ఎలా ఉంటుంది అంటే దేన్ని చేరితే వెనక్కి అది అది అన్నాం అంటే ఇది అని చెప్పలేవు కనుక అది అన్నాం అదే అంటారండి ఇది అని చెప్పలేనప్పుడు ఇది అని దేన్ని వస్తువుగా నిర్దేశించినప్పుడు ఇది అంటాం అది నిర్దేశించలేవు వస్తువు కాదు కదా నిర్దేశించడానికి అది మనస్సుకి మాటకి అందదు కనుక దానిపై తత్ ఎంత అందమైన భాష ఎంత అందమైన సంస్కృతి ఇలాంటి సంస్కృతి ఇలాంటి తాత్వికత కేవలం భారతీయ తత్వశాస్త్రంలోనే కనబడుతున్నది మనందరూ గర్వించాలి పదాల్లోనే ఎంత జగ్గ పెట్టాడు అందుకే తత్పదం ఎలా ఉంటుంది అని వర్ణిస్తున్నాడు నద్భాసయతే సూర్య న శాంకో నవక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ ఇక్కడ భగవాను చెప్తున్నది ఏంటంటే దానిని దేనిని తత్పదాన్ని నా భాష అయితే సూర్య దాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు అంటే ఇది ఎలా ఉంటుందో చూడు అన్నది సూర్యుడు కాంతి దానికి అవసరం లేదు అంటే లోకంలో ఏది చూడాలన్నా సూర్యుడు చంద్రుడు అగ్ని మనకు ఉండాలి లేకపోతే ఏ వస్తువును చూడలేం మరి ఆ పరంపదాన్ని ఎలా చూస్తావు అంటే సూర్యుడు వల్ల చూడగలవా దానిని సూర్యుడు ప్రకాశింపజేయలేడు అంతేగానే దానికి ప్రకాశం లేదు కాదు దానికి ప్రకాశం ఉంది దాని సూర్యుని ప్రకాశం అవసరం లేదు నా శశాంక చంద్రుని యొక్క ప్రకాశము అవసరం లేదు నా పావక అగ్నిదాని ప్రకాశంపజేయలేడు ఇదంత భాసయతే అనే మాటకే నా సూర్య నా శశాంక నా పావక ఏ ఒక్కరూ కూడా నా తద్భాసయతే ఆ తత్పదాన్ని భాసింపజేయలేరు అంటే అర్థం అది స్వయం ప్రకాశకము దానికి దేని ప్రకాశం అవసరం లేదు ఉదాహరణ మనకు తెలిసి సూర్యుడు స్వయం ప్రకాశం కదా దాన్ని టార్చిలో చూపిస్తారు అదిగా సూర్యుడు చూడండి అంటారు ఇక్కడ ఎందువల్ల స్వయం ప్రకాశం కనుక నీకు తెలిసి సూర్యుడు ప్రకాశం స్వయం ప్రకాశం కానీ అంతకు మించిన జ్ఞానం చెప్తోంది ఈ వేదాంతం సూర్యుడికి కూడా ప్రకాశం ఇచ్చేవాడు ఆయన కానీ ఆయన ఇచ్చే ప్రకాశంతో వెలిగిపోతున్న సూర్య చంద్రుడు ఇక్కడ సూర్యుడికి ఆయనే ప్రకాశమిస్తున్నాడు అన్న మాట అనలేదు తర్వాత అంటాడు ఎందుకంటే సూర్యుడు అనగానే నీకెందుకు వచ్చేసింది ఇప్పుడు తత్పదం గురించి చెప్తున్నాడు కదా కానీ నీకు అనుభవంలో వచ్చి సూర్యుడిలో ప్రకాశం అని ఇప్పుడు ఆయన చెప్పట్లేదు ఇక్కడ ఆయన తత్వం చెప్తున్నాడు నువ్వు ఈ లోకం చూసుకోవడం కోసం సూర్య చంద్ర అగ్నుల్ని తీసుకుంటావు ఈ మూడింటి చేత అది తెలియబడదు ప్రకాశింపబడదు ఆ తత్వం ఎలాంటిది అంటే యద్గత్వానని దేన్ని చేరితే మళ్ళీ తిరిగి వెనక్కిరాడు ఎస్మిన్ గతని వర్తంతి భూయహే అదే మాట చెప్పాడు మళ్ళీ దేన్ని చేరితే తిరిగి వెనక్కిరామో తద్ధామ పరమమ్మమా అది నా పరంధామము అన్నాడు అంటే పరంధామము అంటే అది నా ఇల్లు అని చెప్పినట్లండి పరంధామం అంటే భగవంతుడు లోకం లోకం అని కాదు ఇక్కడ అర్థం పరంధామము అంటే ఆయన వేరు ఆయన ధామం వేరు అనరాదు మళ్ళీ అది తెలుసుకున్న పరంధామం అంటే చెప్పారుగా మీరే పరమము యొక్క ధామము అనగా కైలాసం కావచ్చు లేదా వైకుంఠం కావచ్చు అరే కాదని అమ్మవారి భక్తులు కనుక మళ్ళీ ద్వీపం ఇలా ఎవరికి వాళ్ళు గోలపెట్టుకుంటారా ధామం అంటే తేజస్సు అనగా చైతన్య స్వరూపం ఇక్కడ పరంధామము సర్వోత్కృష్టమైన ధామం అది ఎవరిది మమ మమధామ మళ్ళీ ఇది అన్నాడు మమధామ అంటే నా ఇల్లు అన్నట్టుంది కదండి అంటే ఇది ఎలా కాదు ఆయన నా ఇల్లు అంటే ఇల్లు వేరు ఆయన వేరు కాదు రాహువు తల అనే మాట విన్నావా అన్నారు వ్యాఖ్యాతలు రాహువు తల అంటే రాహుకు తల తప్ప ఉండదు అది కూడా ఇక్కడ ఇప్పుడు కాలు చేతులే ఉండదు తల మాత్రం ఉంటుంది రాహువు తల అంటే రాహువు తల ఒకటే అలాగే పరం ధామ అంటే పరమము ధామము రెండు ఒకటే అన్నాడు ఇక్కడ అంటే ఆయన అయినా ఒకటే మమధామ అన్నప్పుడు మమ వేరు ధామ వేరు కదయ్య అదే స్వరూపము ఇది వివరించారు అటువంటి దాన్ని చేరితే ఇది సరిగ్గా ఉపనిషద్వాక్యములే మొత్తం భగవద్గీత ఉపనిషత్సారం అంటే గీతొక్కడ పట్టుకుంటే ఉపనిషత్తులే ఉదాహరిస్తూ వెళుతూ ఉంటే ఇంకా రోజులు పెరుగుతూ ఉంటాయి దీనికి సరిగ్గా ప్రబలంగా ఉండేటువంటి మంత్రములకు వేదంలో చాలా ఉన్న ఉపనిషత్తుల్లో నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని ఇక్కడ వరకు ఏముంది అదే వాక్యం ఇక్కడ చెప్పాడు అంటే సూర్య చంద్ర అగ్నులు దాన్ని ప్రకాశింపజేయలేవు అని చెప్తూ మళ్ళీ ఒక మాట ఉంటుంది అక్కడ తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి ఈ రెండో భాగం తర్వాత శ్లోకాల్లో చెప్తాడు ఇక్కడ మొదటిది స్వామి యొక్క విభూత్ స్వరూపం స్వరూపం రెండవది విభూతి విభూతికి వచ్చినప్పటికల్లా తమేవ భాంతం సర్వం తస్య భాష సర్వమిదం విభాతి ఆయన అనుసరించే అన్ని ప్రకాశిస్తూ ఉంటాయి అప్పుడు నీ దృష్టి నీ లోకల్లో ప్రకాశిస్తున్న చూడాలి ఈ ప్రకాశం అంతా ఆయన్ని అనుసరిస్తుంది కదా అని అంటే వీటిలో ప్రకాశం ఎవరిది ఆయనది కానీ వీటిలో ఆయన ప్రకాశం ఉందని దృష్టి ఏమంటారు విభూతి అంటారు ఇక్కడ కనుక నీకు చూసేదాంట్లో ఈశ్వర స్వరూపాన్ని చూడడం విభూతి ఆఖరికి చూసేదేది విడిచిపెట్టి ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవడం విభుత్ స్వరూపం ఇది గమనించుకోవాల్సింది అది రెండవ ఈ మంత్రంలో రెండవ భాగం తర్వాత భగవాను చెప్తారు కానీ ఇక్కడ మొదలు చెప్పినప్పుడు తత్పథ స్వరూపాన్ని చెప్తున్నాడు ఇంతవరకు సంసార స్వరూపం చెప్పాడు దాన్నించి బయటపడితేనే అది పొందుతో సాధన చేయన్నాడు పొందినది ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు ఇక్కడ ఆ పరంధామం ఉందో అది స్వయం ప్రకాశము ఇది ఒకటి అర్థం ఇంతవరకు అర్థం తెలుసుకున్నారు కదా కనగా అనగానే మనకేంటంటే అదేదో జ్యోతి లాగా ఇల్యూమినేట్ అయి ఉంటుంది అని భావం కలుగుతుంది అంటే కాంతిలా ఉందంటే మళ్ళీ పదార్థం అయిపోయింది ఆ కాంతిని ఊహ కందదు సూర్య చంద్ర అగ్నుల కంటే విలక్షణమైన కాంతిని నువ్వు ఎలా ఊహిస్తావు ఏదోగుడు ఊహించకపోతే బతుకు సాగదు కనుక ఒక జ్యోతి కనబడింది అంటే కనబడే జ్యోతి ఆయన కనుక అది కనబడేది కాదు అది లేకపోతే ఇది కనబడదు అటువంటిది ఇందులో చాలా మర్మములు ఉన్నాయండి ఒక్క శ్లోకంలో ఓపిక ఉండాలి కానీ పరతత్వం అంతా బయటకు సూర్యుడు కంటిగది దేవత కన్ను అనేది శరీరం మొత్తానికి సంబంధించి కన్ను ప్రధానంగా చెప్పారు ఇక మనస్సు ఇదంతా మళ్ళీ వేద ప్రమాణమే చంద్రుడి స్వరూపం ఇక అగ్ని వాక్స్వరూపం ఇది మనం వేదంలో వాడుతాం అగ్నిర్మే వాచిత వాగృదయే ఇక ఈ మూడింటిలో మొత్తం దాగుందండి ఫిలాసఫీ శ్లోకం అంత గొప్పది ఈ మూడు జాగ్రత్తగా పట్టుకుంటే చాలా ఇక్కడ మొదటిది సూర్యుడు అనగా నేత్రం రెండవది చంద్రుడు అనగా మనస్సు మూడవది అగ్ని అనగా వాక్కు ఈ మూడు తప్ప మనకింకేవైనా తెలుసు ఆ మెటీరియలు మన శరీరంలో చెప్పండి కన్ను ప్రత్యక్ష జగత్తును చూడ్డానికి పనికొస్తుంది మనస్సు ఒక ఊహ ఒక అనుభవం ఒక అంచనా ఒక భావం వేయడానికి పనికొస్తుంది ఇక మూడవది వాక్కు ఈ వాక్కు అవతల వాడు వల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావు నీ వాక్కు వల్ల వాడు తెలుసుకోగలుగుతున్నాడు నీకు తెలిసింది వాడికి చెప్పగలుగుతున్నావు ఈ మూడే మనలో పనిచేస్తున్నటువంటి చైతన్య స్వరూపాలు ఈ మూడే వాటి వల్ల ఒకరిని తెలుసుకోగలుగుతున్నావు ఒక ఇంకొకరికి తెలియజేయగలుగుతున్నాం ఈ మూడు ప్రతి వాళ్ళకి జ్యోతులు జ్ఞాన కేంద్రాలు ఈ మూడు అందరికీ తెలుసు కానీ ఈ మూడు అంటే కన్ను కాని మనస్సు కానీ వాక్కు కానీ దాన్ని ప్రకాశింపజేయలేదు అంటే నువ్వు దాన్ని కంటితో చూడలేవు ఇంద్రియాలతో తెలుసుకోలేవు మనస్సుతో ఊహించలేవు వాక్కుతో వర్ణించలేవు ఇది దీని యొక్క భావం అంట ఈ మూడిటికి దొరకదు మనోవాక్ భావం దర్శనం ప్రత్యక్షం అంటే శరీరము త్రికరణాలకి దొరకదు అదేవిధంగా ఈ మూడు దానివల్ల ప్రకాశిస్తున్నాయని అంటే ఈ త్రికరణాలు ఆయన వల్ల ఏ త్రికరణాలు ఆయన ప్రకాశిస్తున్నాయో ఆ త్రికరణాలు ఆయన్ని తెలుసుకోలేవండి అది వచ్చింది విషయం అది బృహదారణ్యం కని చెప్తోంది ఆయన భూమిలో ఉంటాడు భూమి ఆయన తెలుసుకోలేదు ఆయన నీటిలో ఉంటాడు నీరు ఆయన తెలుసుకోలేదు ఆయన అన్ని తెరుచుకోగలడు అన్నీ తెలుసుకునేవాడు సర్వజ్ఞుడు కనుక ఇప్పుడు ఇంద్రియాలు తాన్ని తెలుసుకోలేవు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నించాయి ఎందుకంటే వీటితో ఏవి చూసావో అదే నిర్ధారించక ఆయనకి వాటి నిర్ధారణ దొరకడు అందుకే సూర్య చంద్రుడు అగ్నులు ఆయన ప్రకాశంపజేయలేవు ఆ పరంధామమును తత్వపదాన్ని అంటే మనసు కాని దృష్టి కాని వాక్కు కానీ ఈ మూడు కూడా ఆయన తెలుసుకోలేవు అంటే ఇక్కడ కన్ను అనగానే శరీరం మొత్తం తెలుస్తుంది అందుకే శరీరంతో అన్నాడు ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే ప్రమాణాలు మూడు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా ప్రమాణం ఒకటి ఉంటుంది ప్రమాణం అంటే ఒక ఆధారంగా తెలుసుకోవడానికి పనికొచ్చేది ప్రమాణము ఆ మూడు ప్రమాణాలు మొదటిది ప్రత్యక్ష ప్రమాణం ప్రతి వాడికి కూడాను ప్రత్యక్ష ప్రమాణం ఇప్పుడు ఈ మైక్ నల్లగా ఉన్నది దీనికి మీరు పుస్తకాలు రిఫర్ చేయాలా లేదా ధ్యానం చేయాలా కంటికి కనబడుతుంది కంటికి ఇంద్రియాలకి కనబడేవన్నీ ప్రత్యక్షాలు కన్ను అనగానే అక్ష మాత్రమే కాదు అక్షములు ప్రత్యక్షం అక్షములు ఇంద్రియాలకి దొరికేవన్నీ కూడా వేపచేదుగా ఉంటుంది అందరికీ తెలిసిందదే వేప చేదుగా ఉంటుందండి నేను ఉపన్యాసం చెప్పాలా భలే చెప్పారండి వేప చేదుగా ఉంటుందని బెల్లం తీయగా ఉంటుందని భలే బలేని మీరు అనరు నేను అను అందరికీ తెలిసిందే ప్రత్యక్ష ప్రమాణం ఇక రెండవది మనస్సు మనస్సు ఎప్పుడు చేసే ప్రమాణం ఏంటంటే అనుమాన ప్రమాణం ఇది అంటే ఇది ఉంది గనక దీన్ని బట్టి ఊహిస్తూ మరొకటి చెప్పడం అది భగవంతుడు మనస్సుకి ఇచ్చిన గొప్ప శక్తి కానీ ఒక దాన్ని బట్టి మరొకటి ఊహించుకోవడం ఎలాంటిది అంటే నిప్పు పొగరు చూసావు పొగుందంటే నిప్పు ఉంటుందని ఊహించావు ఇది అనుమాన ప్రమాణం ఇది మనస్సు యొక్క పని మొదటిది ప్రత్యక్ష ప్రమాణం రెండవది అనుమాన ప్రమాణం మూడు ప్రమాణం ఒకటి ఉన్నది ఈ రెండిటి వల్ల తెలుసుకోలేని దాన్ని తెలియజేసేది ఒకటి ఉంది శాస్త్రం శాస్త్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణం పరమాత్మని ఇవ్వగలదా అని అడికడ వాగ్వైఖరి ఇవన్నీ పరమాత్మని తెలియజేయగలవా కనుక శాస్త్రములు అంటే వాక్కులేగా కనుక పావక అంటే వాక్కు మొదటి చెప్పినది సూర్య అంటే ప్రత్యక్ష ప్రమాణం శశాంక అంటే అనుమాన ప్రమాణం పావక అంటే శబ్ద ప్రమాణం ఈ మూడు ప్రమాణాలతో తెలియబడదు కనుక అప్రమేయ అన్నారు ఇక్కడ ప్రమాణములు అతీతులు ప్రమాణాతీతులు అండి ఇక్కడ శాస్త్రంతో తెలుసుకోగలవా శాస్త్రం చెప్పేస్తుందండి హైదరాబాద్ రూట్ మ్యాప్ పెట్టుకున్నాం అది శాస్త్రం హైదరాబాద్ వచ్చేస్తుందా శాస్త్రాలు రూట్ మ్యాప్లు లాంటివి డైరెక్షన్ బోర్డు లాంటివి అది చూసినంత మాత్రం హైదరాబాద్ బోర్డు కనుక పోనీ బలే అని చెప్పి ఆనందంగా దండేసి దాన్ని అది ఇండికేటరే దాన్ని అనుసరించి నువ్వు సాధన చేయాల్సిందే అందుకే వాక్కు కూడా దొరకదది అది చెప్పడం దానిలో ఉన్న ఉద్దేశం అందుకే మూడు ఎక్కడ ఆగిపోతాయో అక్కడుంటుంది ఆ తత్వం అక్కడ అందుకే సూర్య శశాంక పావకులు దాన్ని ప్రకాశింపజేయలేరు అందుకే కేవలం స్వానుభవైక వేద్యం అంటారు బ్రహ్మానుభవం కేవలం అనుభవ ఐకవేద్యం అది ఇలా ఉంటుందని చెప్పలేరు మరి ఇంత ఉపన్యాసం ఎందుకండి అంటే అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నించడానికి కావలసిన ప్రేరణ ఇవ్వడానికి ప్రవచనం కానీ మాట అనుభవాన్ని ఇవ్వదు శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు లడ్డూ గురించి చెప్పిన ఉపన్యాసం లడ్డూ రుచినివ్వదు అయితే లడ్డూ ఎలా చేయాలి పద్ధతి తెలుస్తుంది అది తెలియకపోతేలాగా నువ్వు ఎలా చేసుకుంటావు మరి అందుకే వంట పుస్తకమో వంటల కార్యక్రమమో చూసుకుంటూ చేయాల్సిందే కదా కనుక వంటల కార్యక్రమం వంట కాదు దానివల్ల తయారు చేసుకోవాలి అది వాక్కు తెలియజేవ్వదు అంటే అనుభూతి వీటికి అతీతమైనది అని చెప్పడం తత్స్వరూప ఆ స్వరూపాన్ని పొందేవా మరి వెనక్కి రావు తద్ధామ పరమమ్మమ్మ ఈ మూడింటికి అందనది గనకనే దాని తద్ధామన్నారు అంతే ఇంకోట్లేదు ఇక్కడ తత్ది మించింది మరొకట్లేదు గనక పరమమది అదేదో కదా నా అన్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ అదే ఆయన స్వరూపమే మాటి మాటికి ఎదురుగా కనబడుతున్నటువంటి ఒక మహా ఆజానుబాహుడు ఆ అందం ఏమని చెప్పేది ఆత్మా ఈ పరిమితి లేక కాదయ్యా తద్ధాప్రహ్మమ్మ తెలుసుకో తన స్వరూపాన్ని చెప్తున్నాడు అయితే మరి జీవులందరూ ఎక్కడి నుంచి కలిగారు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనసష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోత యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వై సంయాతి వాయుర్గంధా నివాశయా మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇది శాస్త్రం అందుకే చాలా పదురుగా చెప్తున్నాడు భగవానుడు ఈ జీవలోకే జీవలోకే అంటే జీవానాం లోకే జీవించువారి లోకం జీవించువారంటే బ్రతికేవారు బ్రతికేవారు అందరూను జీవలోకే ఇక్కడ సాధన మనుష్యులకే గనక జీవలోకే అంటే మనుష్యలోకే అని అర్థం ఇక్కడ అందుకని జీవలోకే అంటే కోతి కుక్క కూడా వచ్చి కూర్చుంటాయి అంటే వాడికి సాధన ఏం లేదు మనుష్యుల కోసమే జీవలోకం అందరిదైనా మనుషులుగా చెప్తున్నాడు జీవలోకే మమే వాంస జీవభూత సనాతన అద్భుతమైన వాడు చెప్పాడు ఇక్కడ ఈ జీవలోకమునందు నా అంశయే జీవభూతముగా ఉన్నది అది ఎటువంటిది సనాతన అది సనాతనమైనది శాశ్వతమైనది అన్నాడు ఇక్కడ అంటే జీవులంతా ఎవరు ఆయన అంశాలు మమ అంశ మమ అంశ అంటే పరమాత్మ యొక్క అంశాలు ఎవరు జీవులు అందరూ పరమాత్మ యొక్క అంశలే సనాతనులు వీళ్ళు ఎప్పుడు ఉండేవారు జీవుడు అంతేగాని ఎప్పుడు పోయేవాడు ఆ జీవుడు ఎప్పుడు ఉండేవాడే జీవుడు ఎందులో ఉన్నాడో శరీరాలు పోతాయి కానీ జీవుడు ఎప్పుడు ఉండేవాడే అందు సనాతన శాశ్వతమైన జీవులు లేదా జీవుడు మమేవాంశ ఏకవచనంలో చెప్తున్నాడు జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడెవడో వాడు జీవభూతుడు ఆ జీవభూత శబ్దం బాగుందండి ఇక్కడ మమేవ అంశ జీవ అనుకుండా జీవభూత అన్నాడు ఇక్కడ ఆ పదంలో గొప్పతనం అంటే జీవుడుగా వ్యవహరింపబడుతున్న వాడెవడైతే ఉన్నాడో వాడు నా అంశయే అంటే వ్యవహార దృష్టితో అంశ పరమార్థ దృష్టితో అదే ఇది చెప్పడం ఇందులో ఉన్న మమ అద్భుతమైన భావం సరే ఆ లోతు తెలుసుకుందాం మొత్తం జీవులందరూ ఎవరండి పరమాత్మ యొక్క అంశాలు ఇది పట్టుకుని మీరే అన్నారా అంశాలని అంశ అంటే తునక పార్ట్ కనుక పరమాత్మ యొక్క తునకలు కనుక వీళ్ళ అల్పులు ఆయన గొప్పవాడయ్యా ఇది అర్థమైపోయింది కదా మనకి ఇది అల్పం అది అధికం అంటే జీవుడు ఈశ్వరుడు రెండున్నాయి కదా అంటే లేవని అన్నానా అన్నాడు కృష్ణపర భంతవరకు ఉపాధి తాదాత్మ్యం ఉంటుందో అంతవరకు జీవ జీవభావం ఉంటుంది కానీ ఉపాధిలో ఉన్న చైతన్యం ఉపాధి దేవు అనుకున్న వల్ల జీవభావం ఉంది కానీ చైతన్య ఉపాధిది కాదు ఉపాధికి నాకు కూడా చైతన్యం ఎవడో అదే నా యొక్క అసలు స్వరూపం తెలుసుకుంటేనే అద్వైతం తెలిసే వరకు ద్వైతమే వ్యవహారం ద్వైతమే ఒప్పుకోవాల్సిందే అందుకే అద్వైతం గురించి కబుర్లాడేవాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు కానీ అసలేని కోట్లలో ఒకడు కూడా దొరకడు శాస్త్రవాదం ప్రకారంగా అద్వైత ప్రతిపాదన చేసేవారు కూడా వ్యవహారంలో ద్వైతులే తెలుసుకోండి ఇక్కడ అయినప్పటికీ మరి అద్వైతాన్ని ఎందుకు చెప్పుకోవడం అంటే అద్వైతం మనకు సత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ద్వైత భ్రాంతికి లోను కాకుండా ద్వైత జగత్తుని సాధనగా చక్కగా వాడుకుంటాం అందుకోసం చెప్పుకోవడమే తప్ప అద్వైతమా విశిష్ట అద్వైతం ఎవరైనా అదే చేస్తున్నారు ద్వైతులైనా పూజలు పురస్కారాలు చేస్తున్నారు అద్వైత పీఠాలు అవే చేస్తున్నారు మరి ఎక్కడండి తేడా వాళ్ళు యాగం చేస్తున్నారు వాళ్ళు అమ్మవారి పూజ శివ పూజ విష్ణు పూజ చేస్తున్నారు వాళ్ళు భక్తులు నేర్పుతున్నారు వాళ్ళును వీళ్ళు చేసేదే అదే మరి మీరు గొప్ప నేను గొప్ప మీ సిద్ధాంతం అది నా సిద్ధాంతం అని సామాన్యులు ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం అందరూ చేస్తున్నది అదే వ్యవహారంలో ద్వైతం ఉంటుంది ద్వైతం ఉన్నంతసేపు ఉంటుంది అయితే అద్వైతం మీద అవగాహన ఉన్నవాడు ద్వైత ఎలా ఉంటాడు అనే వాడు చేతిలో దీపం పెట్టుకుని నడుస్తున్నట్టు నడుస్తాడు ఇక్కడ వాడు అసలు దృష్టి ఏకత్వం మీద ఉన్నప్పటికీ ఏకత్వం సిద్ధించే వరకు దేహవద్వి దేహభావం ఉన్నంత వరకు కూడాను నేను ఈశ్వరుడు ఒకటే కాకుండా నేను ఈశ్వరుడికి దాసు నిరహంకారంగా సమర్పణాభావంతో అనన్యభక్తితో ఆశ్రయించవలసినదే ముందు ఆయనకి దాసుని దాసుని దాసుణ్ణి పట్టుకుంటే తర్వాత దాసభావం పోతే సౌహంభావం తర్వాత వస్తుంది ఈ విషయం మనం మించుమించు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం ముందు బుద్ధి అటు తిరగాలి కదా తిరిగితే అటు తర్వాత అదా అది నువ్వు ఒకటా కాదా తర్వాత ముందు బుద్ధి అటు తిరగాలి అది తెప్పడమే మహాకష్టమైపోతుంది తిప్పకుండా ఇటు కూర్చుని అది నేను ఒకటేనా కానా అని చర్చ చేస్తూ అది మన లోక వ్యవహారం అయిపోతుంది తెలుసుకోండి బుద్ధి అటు తిప్పడం మొదలు ప్రయాణం చేయాలి కలిసాక తెలుస్తుంది కలిసే వరకు మాత్రం అనంతత్వాన్ని భావన చేయాలి తప్ప తన అల్పత్వాన్ని భావించరాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అనంతత్వ భావన చేసి నీ అనంతవాన్ని తర్వాత తెలుసుకోగలగాలి ఇక్కడ అందుకే బ్రహ్మపద చింతనే ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాడు అయితే ఆ బ్రహ్మము జీవలోకమునందు ఆ బ్రహ్మము యొక్క అంశలే జీవులుగా లేదా అంశ జీవుడిగా ఉన్నది ఆ జీవుడి సనాతనుడు ఇందులో విషయం అంశాన్నిగానే అలా తీసుకోవాలి నిన్నటి వరకు విన్న వాళ్ళకి వేరే వ్యాఖ్యానం అక్కర్లేదు వాళ్ళే చెప్పగలరు కానీ భగవత్పాల్ వాళ్ళంటారు మమైవ అంశ మమైవ పరమాత్మన అంశ అంటే భాగ ఒక అర్థం రెండవది అవయవ ఏకదేశ అంటే ఒక పార్ట్ అంటే ముక్క అని అర్థం అండి ఏదైనా ఒకటే అర్థం భాగ అన్న అవయవ అన్న ఏకదేశ అన్న ఒక ముక్క అంటే అందులోంచి ఒక ముక్క తీస్తుంది ఒక ముక్క తగ్గిందని కదా అర్థం కానీ పరమాత్మ నుంచి ఒక ముక్క తీశారు అంటే తగ్గిందని కదా అర్థం అంటే ముక్కలు అవుతాడా ముక్కలు కానప్పుడు అంశ ఒక ముక్క అంటావు నువ్వు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ మరి అంశ అంటే మరి జీవుడు అల్పజ్ఞుడు పరమాత్మ సర్వజ్ఞుడు అంతే కదండి జీవుడు అల్పజ్ఞుడు ఇదేంటి సృష్టి స్థితి వీడికి తెలుసా ఈశ్వరుడికి తెలుసు అని సర్వ నియామకుడు నువ్వు నీ శరీరాన్ని నియమించలేకపోతున్నావు ఇక్కడ మరి జీవుడికి ఈశ్వరుడికి ఇంత భేదం ఉంది కదా ఆ భేదృష్ట్యా అంశాన్ని చెప్పబడుతున్నదయ్యా అన్నాడు ఇక్కడ ఇది ఎలాంటిది అంటే చక్కగా వివరిస్తున్నాడు జీవలోకే జీవానాంలోకే సంసారే జీవభో జీవభూత అంటే భోక్తా కర్త ఇది ప్రసిద్ధి అన్నారు ఇక్కడ జీవుడంటే ఎవరంటే నేను సుఖదుఖాలు అనుభవిస్తున్నాను అని నేను సుఖం పొందడానికి ప్రయత్నిస్తున్నానని నేనే చేశాను అనుకుంటూ ఎవడనుకుంటాడో వాడు జీవుడు కర్తృత్వ భోక్తృత్వములు కలిగిన వాడు జీవుడు అంతే కదా ఈ శరీరం కలిగిన నేను నేను చేస్తున్నాను నేను ఈ శరీరాన్ని అండవు ఈ శరీరంతో తెచ్చుకున్న సుఖదుఖాలు అనుభవిస్తున్నాను ఈ రెండు అనుకోవడం వల్ల జీవభావం వచ్చిందన్నాడు కర్తృత్వ భోక్తృత్వం ఈ రెండు దేనితో ఏర్పడ్డాయి ప్రకృతి తాదాత్మ్యం మర్చిపోరాదు ఇక్కడ క్షేత్రముతో తాదాత్యం అపరాప్రకృతితో తాదాత్యం మళ్ళీ వెనకవి మర్చిపోకండి క్షేత్రముతో తాదాత్యం క్షేత్రం అనగా పంచభూతాల అహంకారం ఇన్నీ కూడా సుఖము దుఃఖము రాగద్వేషము ఇచ్ఛ ఇత్యాది వికారములు ఇవన్నీ కలుగుని క్షేత్రం దీనితో తాదాప్యం పొందినటువంటి చైతన్యం ఏది అది ఎప్పుడు భోక్తాకర్త అనుకుంటుంది అన్నాడు భోక్తానెవరిననాలో మరొక చోట శాస్త్రం చెప్తోంది ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే ఆహుర్మనీషిణ పుంఖాను పుంఖాలుగా జ్ఞానాన్ని మన ఋషులు అందించారు ఎన్నో గ్రంథాల ద్వారా ఒకదాని కూడా వైరుధ్యం లేదు అది గొప్పతనం అన్ని ఒకే విషయాన్ని చెప్తున్నాయి ఇంత వాంగ్మయం ఇచ్చినప్పుడు వైరుధ్యం ఏమీ లేకుండా ఇవ్వడం అది గొప్ప విషయం ఇక్కడ అది గొప్పతనం మరొక చోట చెప్తున్నమాట ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే ఆహుర్మనీషిణ మేధావులు తెలుసుకుంటారు భోక్తా అని ఎవరినంటారు భోక్త అంటే జీవహ సుఖ దుఃఖాలు అనుభవించేవాడు జీవుడు ఇప్పుడు తెలిసిపోయింది కదా కొంతమేరకు అర్థమైంది మరి సుఖదుఖాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ జీవులు అంటే మనందరం జీవులమే అయిపోయింది ఇంకా అయితే సుఖదుఖాలు అనుభవించడం ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మేంద్రియ మనోయుక్త ఆత్మ ఇంద్రియ మనోయుక్తం ఇంద్రియాలతో మనస్సుతో కలిసినప్పుడు ఆత్మని భోక్త అనాలి వాడి జీవుడు పేరు కానీ ఇంద్రియ మనస్సులతో కలిసిన మాత్రమే సుఖము దుఃఖము అనుభవిస్తున్నాననే భావనలో ఉంటాడు అలా ఇంద్రియ మనస్సులతో తారాత్మ్యం చెంది సుఖదుఖాలు అనుభవిస్తున్నాను అనుకునే వాళ్ళందరూ జీవులే వాళ్ళు నా అంశలు అన్నాడు భగవానుడు ఇక్కడ ఎలాగు చెప్తున్నారు ఇక్కడ అంటే యథా జలసూర్యక సూర్యాంశ జల నిమిత్తాపాయే సూర్యమేవ గ ననివర్తతే తేనె ఆత్మనా అద్భుతంగా చెప్పాడు ఇక్కడ కడవలో సూర్యబింబం ప్రతిఫలించింది కనుక సూర్యుని అంశ కడవలో చేరింది అంతే కదా ఏమైనా ఇందులో వివాదం ఉందా చెప్పండి సూర్యాంశ చేరింది సూర్యాంశ చేరిందని భ్రాంత కాదు సత్యం అక్కడ కనబడుతుంది సూర్యాంశ చేరడం వల్లనే నీటికి వెలుగు వేడి రెండొచ్చాయి వెలుగు వేడి తనమానంతా నీరుంటే వస్తాయా చెప్పండి ఇక్కడ దాని వెలుగు వేడి రావడానికి కారణం ఏమిటి సూర్యుడు ప్రవేశించాడు కానీ కడవలో నీటిగా చూసినంతసేపు అంశరూపంలో సూర్యుడు దానిలో ఉన్నాడు ఇందులో వివాదం లేదు కనబడుతోంది కంటికి ప్రతివారం అనుభవంలో నీటిలో చూస్తున్న చెప్పి సూర్యుడు కనబడుతున్నాడు పైన ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయనకి పాపం గట్టి పట్టు అవ మనకు ఏదో యుక్తి ఉపయోగించు ఆయనే ఇక్కడ ఉన్నాడు అంటున్నాం ఆయన ఒకడు ఈయనొకడు ఏంటి అక్కడ ఉండనియండి ఇక్కడ మరో సూర్యుడు ఉన్నాడు అనుకుంటే ఏం పోయింది అన్నట్టు ఇక్కడ మరో పది గడవలు మరి వాటిని ఏమంటా ఉన్నాడు పది ఉన్నారు దానికి ఏముంది మరి అక్కడ అక్కడ పాపం ఆకాశంలో అక్కడే ఉన్నాడు కానీ ఇక్కడ పది ఉన్నారు అన్నాడు ఇక్కడ అంటే సూర్యాంశాలు ఎన్నున్నాయి ఇప్పుడు ది ఇంకా మీరు ఎన్ని కడవలు పెడితే అన్ని అంశాలు ప్రతి కడవలో నీరు కూడా సూర్యాంశ వల్ల పరిణామం పొందుతుందో లేదా చెప్పండి ఇక్కడ అయితే సూర్య ఇప్పుడు కడవ పోయింది పోయికి సూర్యుడు ఎక్కడ గెలిపాడు ఆయన దగ్గర గెలిపాడు వెళ్ళిపోతే మరి వెనక్కి తిరిగిరాడు ఇక్కడ ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నంతసేపు ఆ నీటిలో కదిలిపోతున్నాడు జబ్బాబ్బా ఎంత ఇబ్బంది చిన్న కొండలో ఇరుక్కుపోయాడు ఇప్పుడు కొండ పగిలిపోయింది కనుక ఈ సూర్యుడు ఎక్కడ గెలిపాయంటే మళ్ళీ తిరిగి రాని సూర్యునితో ఐక్యమైపోయాడు కదా ఇందులో ఏమేనా తప్పు చెప్పానా ఐక్యమయ్యాడా లేదా మళ్ళీ వెనక్కి రాలే చూసారు ఇక్కడ ఐక్యం అవడం కాదయ్యా ఐక్యమై ఉన్నాడు కానీ ఇంద్రియ తాదాత్మ్యం వల్ల అంశగా కనబడుతున్నాడు అందుకే ఉపాధులతో క్షేత్రమునందు అందుకే క్షేత్రక్షేత్రజ్ఞ విచారణ చేసి పురుషోత్తమ ప్రాప్తిలోకి తీసుకెళ్తున్నాడు మనకి క్షేత్రక్షేత్ర విచారణ తాగిపోకూడదు పురుషోత్తముని పొందాలి అందుకోసం అది క్షేత్రాలు బంధించే త్రిగుణాలని మాకు స్టడీ చేయి గుణాతీతులపై భక్తి పెంచుకో ఆ గుణాతీతుని పురుషోత్తముడు పొందుతావు అది ఇందులో ఉన్నటువంటి సోపాన సాధన ఈ విధంగా వివరిస్తూ యథా జలసూర్యక సూర్యాంశ నీటిలో ప్రతిఫలించే సూర్యుడిని సూర్యాంశ అంటావు జలనిమిత్త అపాయే జల నిమిత్తం అంటే నీరుండటానికి ఆధారమైనటువంటి కడవ గానీ నీరు కానీ ఈ రెండు తొలగిపోయాక సూర్యమే అవగత్వాన్ని అని అక్కడ ఉన్నటువంటి సూర్యుడు అంశగా ఉన్న సూర్యుడు సూర్యుడిని పొందిపోయాడు తేనే ఇవ ఆత్మన అసంగతి ఈ విధంగా ఆత్మతో కలిగడం అన్నారు ఇక్కడ ఒక్క ఉపమానంతో ఎంత గొప్పగా భగవత్పాల్ వారు చెప్పారంటే ఈ సూర్యుడు ఆ సూర్యుడితో ఐక్యం ఈ కుండ పగలగొట్టి ఐక్యం చేయవలసిన అవసరం లేదు అది చెప్పవలసింది అందుకే మరణానంతరం మనం పరమాత్మతో ఐక్యం ఎలాంటిది అంటే కుండ పగలగొట్టిన తర్వాత ఇంకా అంశరూపమైన సూర్యుడు కనబడలేదు ఎక్కడ కలిపాడు ఈశ్వరస్వరూపుడైన సూర్యుడితో ఐక్యమైపోయాడు అనుకోవడం ఎంత అజ్ఞానమో కొండ పగలగొట్టితేనే ఐక్యమానైనా కొండ ఉండగానే ఐక్యంగా ఉన్నాడు అది బుద్ధితో తెలుసుకో ఇక్కడ మరి తెలిసినంత మాత్రం ఇందులో సూర్యుడు పోయాడా ఇలాగే కనబడుతున్నాడు నీకు తెలివచ్చింది తెలివచ్చి ఎక్కడికక్కడ జాగ్రత్తగా తెలుసుకుంటున్నావు కొండ లోపల సూర్యుడు ఉన్నాడంటే ఇంత లేడు అయినా దీని బట్టి అని ఎంత అంటున్నాను కానీ అంత లేడు కనుక నాలో ఈశ్వరుడు ఉంటే నీ శరీరం బట్టి ఎంత అనుకుంటున్నావా కొండబట్టే సూర్యుడు అనుకున్నట్టు పరిమితి లేదు అలాగే నీళ్లు ఎంత కదిలిపోతున్నాయి చక్క చక్క చక్క దాన్ని బట్టి సూర్యకాంత్ ముక్కలైపోతుంది అయ్యయ్యో సూర్యుడు బలివిలి ముక్కలైపోతున్నాడు అక్కడ సూర్యుడు చూడండి నిశ్చలంగా ఉన్నాడు ఇక్కడ సూర్యుడు చూడండి ఇలా మూవ్ అయిపోతున్నాడు అందుకే అల్పుడు ఆయన చాలా గొప్పవాడు అన్నట్టు బాబు ఆ కథలకి సూర్యుడిది కాదు బాబు నీటిది అంటే మనస్సులో వచ్చే వికారాలు ఉన్నాయో అవన్నీ కూడా మనస్సు కానీ పరమాత్మవి కావు ఇది తెలిసి నేను సూర్యుడిని నేను ఎవడైతే గ్రహించాడో ఉదాహరణకు కొండలో ఉన్న సూర్య అంశం అనుకున్నామే అది ఒక్కసారి తెలుసుకుంది నేను దీనిలో పడుకొట్టుకుపోతున్నాను కానీ దీనికి సంబంధించిన దాన్ని కాను అనుకుందేది అందులో ఉన్న సూర్యుడు నీటిలో ఉన్న సూర్యుడు ఒకసారి పైకి చూశాడు ఆయన నేను ఒకటే అప్పుడు ఈ కుండ నాది కాదు పగిలిపోయిన బాధలేదు ఉన్నా బాధ లేదు నేను ఎప్పుడు ఉండేవాడిని అలాగే ఇక్కడ ఇది కదిలిపోతుంది అలలు కానీ కదలిక నాకు కనుక నేను ఎప్పుడూ నిశ్చలంగా ఉంటాను అనుకుంటాడు అందుకే ఎన్ని వికారాలు కలిగినా తాను నిశ్చలంగా ఉంటాడు తాను సూర్యుడికి సంబంధించినవాడు నీటికి సంబంధించినవాడు కాడిక్కడ ఒక నిమిత్తం చేత అది ఏర్పడింది దానిలో ప్రతిఫలించాడే తప్ప ఇది కాదు అప్పుడు ఆయన కొండ పగిలితే మోక్షం కాదు కొండ ఉండగానే తానే సూర్యుని తెలుసుకున్నాక వాడి జీవనం ముక్తులవుతున్నాడు ఒక్క ఎంత స్పష్టత ఇచ్చారండి ఇక్కడ భగవానుడు అది అంశ అంటే ఇక్కడ ఉపాధి తాదాత్యం వల్ల అవిద్యాకృత ఉపాధి పరిచ్ఛిన్న అంశ అన్నాడు ఇక్కడ ఒకటే మాట భగవత్పాల్ వాడిన పదం ఎంత గట్టిగా వేసేసింది అవయవాలే లేవు పరమాత్మకి ఇక్కడ చెప్పడం జీవుడికి పరమాత్మకు భేదం లేదని చెప్పడం ఒకటి పరమాత్మ యొక్క గొప్పతనం ఇసుమంతా కూడా తగ్గించకూడదండి ఆయన ముక్క తునక అంటే ఆయన ముక్కలవుతాడా ముక్కలైతే పరిపూర్ణుడవుతాడా ఆయన సర్వవ్యాపకత్వం ఏమవుతుంది అదొక్కడి గ్రహించగలగాలి కానీ ఆయన వేరు ఈయన వేరు అంటే ఆయన వేరుగా ప్రపంచం ఉంది అంటే పరమాత్మ ఎలా అవుతాడు పరిపూర్ణుడు ఎలా అవుతాడు ఆయన వేరుగా ఏదీ లేదు అది భగవత్పాల్ వారు ప్రతిపాదించుకున్నారు అని నన్ను నిరవయవ ఇస్తే పరమాత్మన కుత అవయవ ఏకదేశ అంశ ఇది భాగాలేని పరమాత్మలో ముక్క భాగమని అంశని ఎలా వస్తాయి ఆయన సావయవుడు అయితేనే కదా వస్తాయి కాదు ఆయన సవయవుడు దోషం వస్తుంది ఆయన నిరవయవుడే ఆయన భాగాల్లో అది పరిపూర్ణుడు నిష్కలుడు అయిన నిష్కల శబ్దం ఇక్కడ వస్తుంది మరి ఈ మాట ఎందుకు వచ్చింది అవిద్యాకృత ఉపాధి పరిచ్ఛిన్న అవిద్య అంటే ప్రకృతితో తాదాత్మ్యమే అవిద్య ఈ మాట మనం ఇంకా మనం చెప్పుకున్నా దీని అధ్యాస మాట కూడా చెప్పుకున్నాం కదా క్షేత్రజ్ఞుడి క్షేత్రజ్ఞంతో ఉన్న బంధం అవిద్య అది అధ్యాస అది కల్పిత బంధం అందుకే అవిద్యాకృతపాధి పరిచ్ఛిన్న ఏకదేశ అంశక ఇవ కల్పిత ఆ యువ అనే శబ్దం వేశాడు అంశ వలే కల్పించబడినది యత దర్శితశ్చ అయం అర్థ ఇప్పుడు చెప్పిన విషయం మీకు ఇంకా అర్థం కావాలంటే క్షేత్రేధ్యాయే క్షేత్రాధ్యాయే విస్తరస క్షేత్రక్షేత్రం విభాగ యోగంలో విస్తారంగా చెప్పుకున్నాం కదా దీన్నే అన్నాడు ఇక్కడ సహ జీవ మదం సత్వేన కల్పిత కథం సంతరతి ఇక్కడ చెప్తున్నాడు ఇలాగ జీవుడు ఎలా తరిస్తాడు అంటే స్వస్వరూప జ్ఞానం అక్కడ ఉన్నటువంటి బింబరూ ప్రతిబింబరూపమైనటువంటి సూర్యుడు బింబజ్ఞానంతో రెండిటికి ఉన్న సజాతీయమైన చింతన ఇక్కడ ప్రత్యక్ దృష్టితో ప్రత్యక్ దృష్టి అంటే నీటిలో ఉన్న కడవలో ఉన్నా రెండిటికీ నాకు సంబంధం లేదు రెండు అతీతుణ్ణే నేను అని ఎరుక అందులోంచి పొందినటువంటి వాడు ప్రత్యక్ ఈ ప్రత్యగ్రూపమైనటువంటి కాంతిన్నేనని తెలుసుకున్నాక అదే అంతటా వ్యాపించినటువంటి సూర్యస్వరూపం గ్రహించిన తర్వాత అది పరమాత్మ ఇది ప్రత్యేగాత్మ ఇప్పుడు తెలిసినది కదా అని చెప్తూ ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో మమే వాంస ఆయన ప్రకృతితో ఎలా ఆకర్షితులయ్యాడో చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనం తాదాత్మ్య స్థితిలో ఉన్నాం అంటే అలలు కుండా కూడా నేననుకునేటువంటి సూర్యుళ్ళై అందరూను కనుక బోధ ఇప్పుడు ఒక్కసారి ఉపమానంతో అర్థమైపోతుంది ఆనందంతో కడతార్థములు చేసాం కానీ తర్వాత స్థితి మాత్రం కడవా అలా నేననుకునే స్థితే మనది అంతే కదా అటువంటి ఎలా ఇక్కడ పడ్డాడు వీడు అంటే గొప్ప మాట చెప్తున్నాడు మనస్షాని ఇంద్రియాని ప్రకృతి స్థా అని కర్షతి మన షష్ఠ అని ఇంద్రియాన్ని మనస్సు ఆరవదిగా కలిగిన ఇంద్రియములు అన్నాడు ఇంద్రియాలు ఎక్కడున్నాయి ప్రకృతి స్థాని ప్రకృతిలో ఉన్నాయి ఇంద్రియాల స్థానం ప్రకృతిలో కదిలిపోతున్న అలల స్థానం కొండలో సూర్యుల్లో కాదు ఇక్కడ తెలుసు ఇక్కడ ప్రకృతిలో ఈ మనస్సు మిగిలిన ఐదింద్రియాలు మొత్తం ఆరు ఇంద్రియాలు చెప్పారండి ఈ ఆరు ఇంద్రియాలు ప్రకృతి ఎందు ఉన్నాయి ఈ ప్రకృతి ఎందు ఉన్న వాటిని ఆకర్షిస్తున్నాడు జీవుడు అన్నారు ఆకర్షిస్తున్నట్ట అంటే అర్థం ఆ సూర్యుడు కాంతి అందులో ప్రతిఫలించడం ఆకర్షించడం అలాగే ఈశ్వర చైతన్యం ఈ ఆరింటితో ఆకర్షింపబడుతుంది ఆరింటితో తాదాప్యం చెందిపోయింది ఇప్పుడు ఈ తాదాప్యం చెందడం చేత ఏం జరుగుతుంది అంటే ఆ సూక్ష్మ శరీరం ఇది స్థూల శరీరం కాదు ఐదు ఇంద్రియాలంటే ఐదు జ్ఞానేంద్రియాలండి ఆ జ్ఞానేంద్రియాలు అందరికి త్వక్చక్షు స్వోత్ర చిహ్వాఘ్రాణములు జ్ఞానేంద్రియాలతోనూ చిక్కు కర్మేంద్రియాల దేవుంది పాపం అని చెప్పించేస్తాయి జ్ఞానేంద్రియాలే విషయాల మీద లాగుతూ ఉంటాయి ఈ జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయి ప్రకృతి స్థాన్ ప్రకృతి స్థాన్ అంటున్నాం కానీ సూక్ష్మ ఇంద్రియాల గురించి చెప్పారు ఇక్కడ స్థూలేంద్రియాలు కాదు సూక్ష్మేంద్రియాలని చెప్తున్నాడు మనస్సు ఐదు ఇంద్రియాలు సూక్ష్మములైనవి అందుకే మనం కళ్ళు మూసుకున్న స్వప్నాలు చూస్తున్నాం ఈ మధ్య ఎవరో పెద్ద పరిశోధన చేసి శబ్దస్పర్శ రూప సగంధాలను పొందగలిగేదంతా ఇక్కడే ఉంది కానీ ఇక్కడ కాదని రుజువు చేస్తే నోబుల్ ప్రైజ్ ఇచ్చేటండి అరే హిందూ మతం ఆవిష్కరించిన సత్యాలకి ఎన్ని నోబుల్ ప్రైజ్ ఇస్తున్నా సరిపోవండి ఇక్కడ ఇవి తెలుసుకోండి ఇవన్నీ రీసెర్చ్లే సత్యం ఎప్పుడో చెప్పబడింది ఇది ఇక్కడ అయితే మనం ఆలోచించట్లేదు ఇది సైన్స్ ఆ సైన్స్ స్టేటస్ ఇవ్వట్లేదు ఫిలాసాఫికల్ ఫిలాసఫి స్టేటస్ లేదు ఎంతసేపు నేననుకునే దానికి అందిందా లేదా లేకపోతే పనికి వాలిందనే స్థితిలో ఉన్నామే తప్ప అందుకోనే ప్రయత్నం చేయట్లేదు వచ్చింది బాధ అందుకే దీని అంతటి కట్టకట్టి ఏదేదో మతగ్రంథంలో తోసేసాం ఆఖరికి ఆవలిస్తూ కునుక్కుతూ ఒళ్ళు విరుచుకుంటూ వినాల్సినవి చదవాల్సినవి చదివితే పుణ్యాలు చేస్తాయి అనుకుని చదవడమే తప్ప జ్ఞానం కోసం చదవడం లేదు మనశ్రష్టానింద్రియాన్ని అందుకే చాలా అటెంటివ్గా గీతను వినాలండి ఇక్కడ సాధారణంగా ఐదు ఇంద్రియాలు చెప్పాడు కన్ను ముక్కు చెవి నాలుక ఇవేగా ప్లస్ మనస్సు వ్యవహారం అంతా ఐదు ఈ ఆరింటితోనే ఉందండి ఇక్కడ అందుకే కరణ చరణ్చరణతాం అని భగవత్పాల్ వారు అక్కడ చెప్పారు ఇవి తెలిస్తే అది బాగా అర్థమవుతుంది కూడా ఆరే ప్రమా మనకి ప్రధానం ఈ ఆరు కూడాను లోపలివి ఇక్కడివి కావు అందుకే కన్ను లేకపోయినా దృశ్యాలు భావిస్తాం కళ్ళు మూసుకుని దృశ్యాలు తెచ్చుకో అటు లోపల ఒకటి ఉందన్నమాట ఇది ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఇవన్నీ అంటే దర్శన శక్తి శ్రవణ శక్తి ఇవి సూక్ష్మేంద్రియములు అంటే ఇవి స్థూలేంద్రియాలు కనెక్ట్ అవుతాయి బయట కనెక్ట్ అయినప్పుడు ఆ పని చేయడం మొదలెడతాయి ఇక్కడ ఇవి లేనప్పుడు వాసనాప్రాయంగా లోపల ఎన్నెన్ను చూస్తుంటామో ఎన్నెన్ను వింటూ ఉంటామో ఎన్నెన్ను అంటూ ఉంటామో ఎన్నెన్ను అనుకుంటూ ఉంటామో అవునా ఇవన్నీ మనస్తో కలిసి ఉంటాయి వీటి యొక్క స్థానమేది సూక్ష్మశరీరమే అందుకు ఇప్పుడు చెప్తున్నది సూక్ష్మ శరీరం ఎందుకంటే జన్మంలోకి ప్రయాణం చేసేది సూక్ష్మ శరీరం ఇది నేను చెప్పకపోతే తర్వాత శ్లోకం అర్థం కాదు జన్మంలోకి ప్రయాణం చేసేది ఆత్మ తిరుగుతోంది అంటారు ఆత్మ అంటే సూక్ష్మ శరీరం తిరుగుతోంది ఆత్మ ఎక్కడికి తిరగదు సూర్యుడు ఒక్కొక్క కొండలోకి తిరిగి ఈ కొండ పగల మరో కొండలోకి జప్ చేస్తుంటాడండి అక్కడే అలాగే ఉంటాడు నిశ్చలంగా ఏకహ సర్వవ్యాపక అంతే ఆయనకున్న లక్షణం సర్వశక్తిమంత అఖండ అనంత అంతే ఈ మొక్కలన్నీ ఇక్కడే మరి తిరుగుతున్నది ఏంటి ఎలాగైతే సూర్యకాంతిని అలలతో ఉన్న నీరు ఆకర్షించిందో అది ఎందుకంటే కుండ స్థూల శరీరం అనుకుందా లోపల నీరు సూక్ష్మ శరీరం అనుకుందా అదేగా లాగింది లాగి రకరకాలుగా సూర్యుడిని చూపిస్తోంది లేదా చూపిస్తున్నట్టు కనబడుతోంది ఆ లోపల సూర్యుడు కూడా కదిలిపోతున్నాడు మెదిలిపోతున్నాడు ఇన్ని జలానికే కదా ఆ సూక్ష్మ శరీరం అంటే అది ఇది పట్టుకున్నదిట ఆ సూక్ష్మ శరీరమే ప్రయాణం చేస్తూ ఉంటుంది అది వివరిస్తున్నాడు అందుకే నాంశయ్యైనటువంటి జీవుడు సనాతనుడు ఈ మాట మనం నిత్య పూజల్లో కూడా చెప్పిస్తారండి అంటే మీరు పూజల పురస్కారాలు చేయండి దానివల్ల సిద్ధి పొందండి కానీ పరమార్థ సిద్ధి మర్చిపోకండి అని చెప్పడం కోసం పూజల్లోనే పెట్టేశారండి అయితే పూజల దగ్గర జడత్వం బాగా అప్లై చేస్తుంది ఎందుకంటే ఎంత చెప్పి ఆ పరస్థుతి వెంటనే తెలుసుకుంటామనే తాపత్రయం కానీ అక్కడ క్రియలో ఏం జరుగుతుందో తెలియదు సోహంభావేన పూజ ఎత్తు అంటాం న్యాసం చేసేటప్పుడు నారుద్రో రుద్రో మర్చి అక్కడే నిర్మాల్యం తీసేటప్పుడు మంత్రం చెప్తారు చాలు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవస్సనాతన జీవభూతస్సనాతన ధ్వనింపు చేస్తున్నాడు చూడండి జీవోదేవస్ సనాతన చజేదాన్నిర్మాల్యం సోహంభావేని పూజ అక్కడ చెప్పింది అద్వైతం కాదు వేదాంతం కాదు మన పూజలు వేదాంతం కాదు అంటే పూజలు కర్మ నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలని పెద్దలు ఉద్దేశం కాదు ఇది తెలుసుకోలేక అది చెప్పేటప్పటికల్లా విసుక్కుని పూజలు అనుగానే బాహ్యం కనుక ఎన్ని పువ్వులు తెచ్చామా అన్ని పువ్వులు తెచ్చామా ఎంత కుంకుం వేశాం పక్కావిడి కంటే నా పువ్వులు ఎక్కువ ఉన్నాయా లేవా ఇలా వెళితే ఎక్కడికండి భావంలోకి వెళ్ళద్దు తెలుసుకోవద్దు ఆ జీవభూత సనాతన జీవోదేవ సనాతన ఆ మాటలు చూడండి చదివేది అజ్ఞానిర్మాల్యం దాని పడేసించి సో నిన్నటివన్నీ పెట్టేసిన నిర్మాళ్యం తీసేయి అంటే జన్మల నుంచి పోగు చేసి ఆత్మను అధిష్టానంగా తెచ్చుకున్న కర్మలన్నీ పక్కకి తీయ ఆయన కనబడతారు అక్కడ ఆ చెప్తున్న భావం ఇక్కడ అందుకే దేహో దేవాలయ ప్రొక్త దేహానికి దేవాలయం స్టేటస్ ఎందుకు వచ్చిందంటే ఆయన అంశే ఇక్కడ ప్రకాశిస్తుంది కనుక కుండబట్టి సూర్యాంశన్నో ఇంకా ఎన్నో చెప్పచ్చు కిటికీలోంచి సూర్యుడిని చూసి ఆకాశాన్ని చూసి నా కిటికీలో ఆకాశం ఉన్నాడు కిటికీలో ఆకాశం బయట ఆకాశం రెండు ఉంటాయండి మీకు తెలియదు కానీ ఆ కిటికీలోంచి ఆకాశం చూస్తే ఏం అనుభూతి ఉంటుందండి అంటే కిటికీలో ఆకాశం చాలా బాగుంటుంది కానీ ఆకాశం చూడాలంటే ఎప్పుడైనా వారి ఇంటికెళ్ళి కిటికీలోంచి చూడాలి కిటికీలోంచి ఆకాశం కనబడిన సత్యమే కానీ కిటికీను ఉపాధితో చూసేవా ఆకాశ అనేది ఆకాశం యొక్క అంశ ఏది కిటికీలో కనబడే ఆకాశము ఆకాశం యొక్క అంశ కదా అంతే ఉపాధి అనబడే కిటికీలో ఉన్న ఈశ్వర చైతన్యం ఈశ్వరుని యొక్క అంశ ఇప్పుడు ఇది వివరిస్తున్నాడు ఆ అంశ అయినటువంటిది అది మనస్సష్ఠానింద్రియాన్ని ప్రకృతిస్థ అని కర్షతి ఈ మొట్టమొదటి మాట తీసుకుంటే నా అంశే జీవుడు అనగానే జీవుడికి ఒక ధైర్యం కలిగి నేను ఆయన అంశనా అంతేగాని మీరు పాపులు పాపులైన బిడ్డలారా అనుకుండా మనం శృణ్వంతు విశ్వే అమృతస్యపు ఈ మాట చెప్పాడండి నేనుగా స్వామి వివేకానంద వెళ్ళి ఉపనిషత్తులు ఈ వాక్యం చెప్పాడు అమృతపుత్రులారా అంటే అమృతాంశ స్వరూపులారా మీరు అమృతులు మీరు నాసరహితులు అందులో మాట మాడిగిన పాపత్ముని పాపత్ముడి పాప పాపతాం మేమేమంటామంటే అమృతము అహం బ్రహ్మాస్మి అది నేను ఎక్కడెక్కడైతే నేను ఇదే అనిపిస్తుందో అది ఆయనే ఆయనే అని తెలుసుకుంటూ మేము ఏకం కాగలమయ్యా శృణ్వంతుతే విశ్వ అమృత పుత్రాహి అమృత ఏమా సంబోధనండి భారతహ అంటుంది భారత ఇది వేదం చేసిన సంబోధన హే భారతాహ అగ్నిమిఛద్వం భారతహన్ మంత్రం ఉంది హే భారతహ భారతులు అంటే జ్ఞానమునందాసక్తి కలిగిన వారు సత్కర్మలకు చేసేవారు ఆయన భారతలారా మీరు అగ్నిని కోరుకోండి అగ్ని అంటే సృష్టి అంతడుకు అగ్రమునందు ఏది నియతమయ్యున్నదో అగ్నిని మీరు కోరుకోండి అదే ప్రధానంగా సాధన చేయండి అని వేదమాత మనకి భారతులారా అమృత అని చెప్పినది ఇక్కడ కానీ ఎవడైతే పరమాత్మ కోసం ప్రయత్నిస్తారో వారే భారతులు అని చెప్పుకున్నాం ఇక్కడ ఆ విషయాన్ని తెలుసుకుని మమేవాంసీవలోకి మనస్రష్ఠానింద్రియాన్ని ప్రకృతిస్తానే కర్షతి ఆ మాట చెప్పడంలో ఒక భావం ఉన్నదండి ఇక్కడ ఎలాగో అంటే మన షష్ఠాన్ని ఇంద్రియాన్ని శ్రోత్రాదీని ప్రకృతిస్థాని అవి ప్రకృతం స్థితాన్ని కర్షతి ప్రకృతిలో ఉన్నవి ఆ పడినటువంటి కాంతిని అలలు నీరు ఎలా లాగిందో లేదా నీటిని ఆ కాంతి ఎలా పట్టుకుందో ఈ ఆత్మ చైతన్యము ఈ ఇంద్రియాలకి ఇంద్రియాలను లాగుతున్నది లాగింకక్కడ స్థితమవుతున్నది దానితో వ్యవహారం సూక్ష్మ శరీరం అది ఏ స్థూల శరీరం దాని ప్రకారం తిరుగుతుంది కొన్నాళ్ళకి ఇది పోతుందండి పోయిన తర్వాత ట్రావెల్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ శరీరం వ్యదవాప్నోతి యచ్చాప్యుక్రామతి ఈశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయా ఏ ఆరింటిని తెచ్చుకుని ప్రకృతి స్థములైన ఆరింటిని తెచ్చుకుని నా అంశ అయ్యన జీవుడు ఈ శరీరాదుల్లో ఉన్నాడో ఈ శరీరం పుచ్చుకోవడం ఈ శరీరం పోవడం అయినప్పుడు మళ్ళీ ఈ ఆరింటిని మోసుకుని తిరుగుతున్నాడు సుమా అన్నాడు ఇక్కడ గృహిత్వేతని సంయాతి ఈ ఆరింటిని ప్యాక్ చేసుకెళ్తున్నాడు ఆరింటిని ప్యాక్ చేయడం అంటే ఆరింటితో సంపాదించుకున్న వాసనల్ని కూడా అన్నాడు వీటన్ని ప్యాక్ చేసుకున్నాడు అంటే ఇవి సూట్ కేసులు అండి లోపల పెట్టుకున్న బట్టలు అలా ఈ ఆరింటితో మూట కట్టుకున్నవన్నీ తెచ్చుకుని తిరుగుతున్నట్ట ఎంత అద్భుతమైన జీవగమనం మొత్తం మన బతుకు చరిత్ర మన చరిత్ర అంతా చెప్పేస్తున్నాడు ఇక్కడ ఎలా తీసుకెళ్తున్నాడు అనేది ఉపమానం చెప్తున్నాడు ఎత్ శరీరం అవాప్నోతి ఏ శరీరాన్ని పొందుతున్నాడో అదేవిధంగా మరొక శరీరాన్ని ఎలా చేరుతున్నాడో అవన్నీ కూడా ఇవి మోసుకునేవి జరుగుతున్నాయి సుమా అన్నాడు ఇక్కడ గృహీత్వైతాన్ని శరీరం ఎదవ ఆప్నోతి హెచ్చాపి ఉత్క్రామతి అంటే విడిచి వెళ్ళడం ఆప్నోతి అంటే పొందడం శరీరాన్ని పొందడం శరీరాన్ని విడిచి వెళ్ళడం ఈ రెండూ చేస్తున్నప్పుడు గృహీత్వయేతని సంయాతి వీటిని మోసుకునే వెళుతున్నాడు ఎలాగు ఉపమానం చెప్తున్నాడండి వాయుర్ గంధానివాసయాత్ రాసయములు అంటే వాసన ఉండే చోట్లు గంధానివాసయాత్ అనగా పుష్పములు అనుకుందాం పువ్వులు ఆ పువ్వులు వాసనతో ఉంటాయి దాని మించి వాయువు వీచుతుంది వీచినప్పుడు ఈ పువ్వుల వాసన తీసుకుంటూ వాయువు వెళుతు అలాగే ఈ పువ్వుల వాసన తీసుకుని వాయువు పెడుతుంది పువ్వులను తీసుకుని కాదు చాలా జాగ్రత్తగా వినవలసిన పువ్వుల వాసన తీసుకుని వాయువు పెడుతుంది ఇప్పుడు వాయువుతో వెళ్ళింది ఏంటి వాసన వాసన అనగానే సూక్ష్మ శరీరం దీనికి మరొక పేరు వాసనా శరీరం అన్నాడు ఇక్కడ ఇది వాసనా శరీరం ఈ వాసనా శరీరాన్ని తీసుకుని వెళుతుంది ఏది ఆత్మ ఏ ఆత్మ ఇందులో నా అంశగా ఏదైతే ఉన్నదో అన్నాడు ఇక్కడ పుష్పములు అనగానే స్థూల శరీరానికి సంకేతం వాసననేది సూక్ష్మ శరీరం వాయు అనేది పరమాత్మ ఆత్మ ఇప్పుడు మూడు మీరే అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకంటే చూల శరీరం ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాయి ఇది మోసుకున్నప్పుడు తిరగట్లేదు కదా ఇక్కడే పోతుంది తీసుకెళ్తుంది దేన్ని వాసన్నే అలాగే పువ్వుని వాసన తీసుకుని వాయువు వెళ్ళినట్లు వాయు ఎంత వ్యాపించి అలాగే ఈ ఆత్మ కూడా అలాంటిది కానీ ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ వాసన్ని తీసుకెళ్లినట్లుగా ఈ స్థూల శరీరంలో ఉన్న సూక్ష్మేంద్రియములతో కలిసి ఆ సూక్ష్మేంద్రియాల రూపమైనటువంటి వాసన తీసుకొచ్చి మరొక దానిలో ప్రవేశిస్తూ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ హా ఈ ప్రయాణం అలా వెళుతూ ఉంటుంది అందుకే వాయుర్గంధ నివాసయా అనే ఒక మాటతో ఎవడు తిరుగుతున్నాడు ఇలాగా జాగ్రత్తగా వినండి శరీరం వ్యధవాప్నవుత యచ్చాప్యుత్క్రామతి ఈశ్వర ఈశ్వరుడు ఇలా అన్నాడు ఇక్కడ అరే ఈశ్వరుడు తిరుగుతాడు అండి అంటే అందుకు వాయువన్నాడు వాయు సర్వవ్యాపకమే ఈశ్వరుడు అనుకో ఈశ్వరు అంశే కదా మరి కానీ సూర్యుడు ఈ కుండ నుంచి ఆ కుండలోకి తిరుగుతున్నాడని వ్యవహారంలో నువ్వన్నా నష్టమేమీ లేదు ఇక్కడ అయితే ఇక్కడ ఈశ్వరహన చెప్పడానికి అర్థం ఏంటంటే నీ బతుక్కు నువ్వే నియామకుడు తెలుసుకో జీవుడికి వాడి శరీరం వాడి కర్మ వాడి స్వేచ్ఛతోనే చేస్తున్నాడు కదా అందుకు వాడి దేహ సంఘానికి సంఘానికి వాడు ప్రభువు గనక మన ఈశ్వరుడు అన్నారు అని అద్భుతమైన మాటను చెప్పినాడు కానీ ఈశ్వర శబ్దం దేనికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ వాడు శరీరానికి వాడి దేహాదులకి వాడు ప్రభువు గనక నియామకుడు గనక అంతే కదండి అన్నీ తీసుకెళ్ళి ఈశ్వరుడు మీరు తోసేస్తావా నువ్వు ఏర్పరచుకున్న బంధాలు నువ్వేర్చుకున్న గుణతాదాత్యం వల్ల కదా నువ్వు తెచ్చుకున్నావు అటువంటిప్పుడు వీటికి నువ్వే నియామకుడివి నువ్వు ప్రవచనాలకు వచ్చావు రావాలనుకున్నా వచ్చావు వెళ్ళాలనుకున్నా వెళ్ళావు వచ్చి వినకూడదు అనుకున్నా వెళ్ళలేదు దానికి ఈశ్వరుడు నియామకుడు అవునా చెప్పండి ఇక్కడ నీకు నువ్వే నియామకుడివి ఇది తెలుసుకో ఇక్కడ అది ఈశ్వర అంటే వాడి దేహానికి వాడి ప్రభు ఎవడికి వాడే ప్రభు వాడి దేహానికి వాడి ప్రభువు అలా ఆ దేహానికి ప్రభువైనటువంటి ఆత్మ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ సూక్ష్మ శరీర తారదాత్మ్యంతో కర్మలు పోగు చేసుకుని ఈ వాసనలు మూట కట్టుకుని ఆ వాసనలు కనుగొనంగా మరో శరీరంలో ప్రవేశిస్తాడు తర్వాత మరో శరీరంలో వెళ్తాడు ఇది యాతాయాతం మొదటిది ఆప్నోతి రెండవది ఉత్క్రామతి కలిపి సంయాతి అన్నాడు ఇక్కడ ఇలా ఈశ్వరుడు ప్రయాణం సాగుతూ ఉంటుంది అని చక్కగా స్థూల శరీర అభిమాన ఇత్యాదులన్నీ తీస్తున్నాడండి మనకి శ్రోత్రం చక్షుఃనంచసనం ఘ్రాణమే వచ్చ అధిష్టాయం మనశ్చాయం విషయాన్ ఉపసేవతే భారతీయ వేదాంత చింతన ఎంత తాత్విక చింతన ఎంత గొప్పగా ఉన్నతుండీ శ్రోత్రం మళ్ళీ ఆ గురించి వివరిస్తున్నాడు మొత్తం ఇంకేమీ లేదు శ్రోత్ర శ్రోత్రం చక్షుఃనం రసనం ఘాణం ఎన్నయ్యి వీటిని తెలుగు చెప్పక్కర్లేదు తెలుసు చెవి కన్ను చర్మము చర్మం అనుకుంటే స్పర్శనం అన్నాడు చూడండి సూక్ష్మేంద్రియాలు కదా మళ్ళీ చర్మం అంటే స్థూరేంద్రియం తీసేసుకుంటాను అందుకు పైగా రసనం రుచి అన్నాడు నాలుగు అనుకుండా చాలా జాగ్రత్త గ్రాణం వాసన అన్నాడు ముక్కనుకుండా ఆ చెప్పడంలోనే చాలాగా చక్షు అంటే దర్శన శక్తి అర్థం స్రోత్రం అంటే వినికిడి చెప్పాడు ఐదు మనశ్చ ఆరవది మనశ్చ అన్నిటికీ చకారాలు పెట్టుకుంటూ వెళ్ళడిచండి స్తోత్ర స్తోత్రం చక్షుస్పచ్చనంచ రసనం గ్రామమే వచ్చ మనశ్చ ఇవన్నీ వివరించాడు ఇక్కడ అంటే పంచేంద్రియాలను మనస్సును వీటిని అధిష్టాయా ఆశ్రయించి అధిష్టాయ అంటే ఆశ్రయించి అయం అయం అంటే ఈయన ఇతడు ఎవరు ఆయన జీవుడు కదా అంశగానే చూద్దాం జీవుడు వీడు ఈశ్వరాంశ అయిన జీవుడు ఈ ఐదింటిని అధిష్టించి అన్నాడు ఆరింటిని అధిష్ఠించి అంటే ఐదు ప్లస్ ఒకటి ఇందులో ప్రధానమేది ఆరవదే మనశ్చ అందుకే దాని విడిగా పెట్టాడు ఇక్కడ అధిష్టాయ మొత్తం ఆరింటిని అధిష్ఠించి అయం ఈయన గారు విషయానుపసేవతే విషయాలను అనుభవిస్తున్నాడు ఆయన ఇక్కడ కనుక జీవుడు మనస్సుతో మొదలుకొని ఐదు సూక్ష్మేంద్రివుల్ని అధిష్టించి వాటి ద్వారా విషయాలు అనుభవిస్తున్నాడు శ్రోత్రేంద్రియాన్ని అధిష్ఠించి నేను వింటాను అంటున్నాడు చక్షురింద్రియాన్ని అధిష్ఠించి చూస్తానంటున్నాడు కనుక ఇది అన్నీ అధిష్ఠించడానికి మనస్సు మనస్సును ప్రధాన ఆలంబనగా తీసుకుని ఈ ఐదింటితో కలిసి విషయాన్ విషయాన్ అంటే వీటికి అందినవి వీటికి అందేవి ఏంటి శబ్ద శబ్ద స్పర్శ రూపరసగంధాలు అందుకే విషయం కూడా అలాగే శ్రోత్రం శబ్ద చక్షుఃప స్పర్శను శబ్దస్పర్శ రూపరసగంధములు అలాగే చెప్పడి స్పబ్దస్పర్శ రూపరసగంధములు అనుభవిస్తూ ఉంటాడు దేన్ని అను అధిష్ఠించి మనస్స అన్నిటినీ అధిష్ఠించినా మనస్సు అంటే ఒక వచ్చి సింహాసనం మీద కూర్చుని తన బంటల చేత అన్ని తెప్పించుకుంటున్నట్లు ఆ ఈశ్వరాంశైన జీవుడు మనస్సును అధిష్ఠించి ఇంద్రియాలతో కలిసి విషయాలను అనుభవిస్తూ ఉంటాడు ఇక్కడ కనుక భోక్తా అని ఎందుకన్నారు ఇప్పుడు తెలిసింది కదా ఇది విన్నాను తిన్నాను ఇది చూశాను అది చూశాను అనమాట ఆఖరికి ఎందుకున్నవారంటే తినడానికి వినడానికి చూడడానికి ఎందుకురా ఇవన్నీ బ్రతకడానికి బ్రతకడం ఎందుకురా ఇవి తినడానికి అంతే కనుక తినడానికి బ్రతకడం బ్రతకడానికి తినడం ఇలా కొట్టుకుపోయాడు వీడు మొత్తం వచ్చింది సమస్య అంతే ఎందుకురా బ్రతుకుతున్నావు చావడానికి ఎందుకురా చావడం మళ్ళీ బ్రతకడానికి ఇంతే ఇక్కడ కనుక చచ్చే కొరకు బ్రతుకుతారు కొందరు చావడం వరకు బ్రతుకుతారు చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతుకుతారు పుడతారు ఇక్కడ ఈ తిరుగుళ్ళన్నీ దేనివల్ల వస్తున్నాయి ఈ అధిష్టించినవాడు ఆవిడవాడు అయం అయం అయం అనే మాట గొప్పది మనస్సు కాదు మనస్సుతో ఇంద్రియాలతో ఆశ్రయించిన తాదాత్మ్యం చెందిన అయంగాడే ఈ అయమేవుడు విట్టుంచి విడది అయం ఆత్మ బ్రహ్మ మహావాక్యంలోకి తీసుకెళ్తుంది అయం ఆత్మ బ్రహ్మ విట్టుంచి అయాన్ని తీసేస్తే బ్రహ్మమే ఉంటుంది అయం దీనితో కలిపితే ప్రపంచం అయం దానితో కలిపితే ప్రపంచం దీనితో కలుపు అంటే వాడు కూర్చున్నాడు కానీ కుర్చీవాడు వేరేగా కానీ మనస్సు అధిష్టాయా అంటే మనస్సు కుర్చీలో కూర్చున్నాడు కూర్చోగానే ఇంత మారిపోయాడండి కొన్ని చూపిస్తున్నాడు సినిమాల్లో ఆ కుర్చీలో కూర్చోగానే వాడికి ఏవో మార్పులు వచ్చేస్తాయి దిగ్గానే బాగానే ఉంటాడు అలా మనం కూడా ఈ మనస్సు ఇంద్రియాలనే కుర్చీలో కూర్చోగానే ఇంక ఈ ప్రపంచ తెగ తిరుగుతాం ఇలా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఇక్కడ సీన్ అయిపోగానే మళ్ళీ ఇవన్నీ మూట కట్టుకుని టెంట్ కొందరు వేసుకుని మూట కట్టుకున్నట్లుగా ఈ మనస్సు ఇవన్నీ మళ్ళీ మూట కట్టుకుని పైన వేసుకుని మరో దాంట్లోకి అక్కడ టెంట్ ఇక్కడ ఇలా తిరుగుతున్నాడు ఇక్కడ వీటితోనే అయిపోతుంది ఇక్కడ ఈ అయ్యనేది ఎప్పుడు తెలుసుకుంటామో టెంట్లో మోపు వేసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అయితే అయమాత్మా బ్రహ్మ అనే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండరా ఉంటారు వాళ్ళు ఇందులో ఉన్న మోహితులు కారు ఉత్క్రామంతం స్థితం వాపీ భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం ఉత్క్రామంతం శరీరం వదులుతున్నప్పుడు స్థితం వాపి స్థితురయున్నప్పుడు భుంజానంబ గుణాన్వితం త్రిగుణాలతో కూడి ఉన్నటువంటివి అనుభవిస్తూ ఉన్నప్పుడు మూఢులు ఆ చైతన్యాన్ని తెలుసుకోలేరు అన్నారు ఎందుకు తెలుసుకోలేరు ఈ పనిలో ఎంగేజ్ అయిపోయాడు అంటే పుట్టడం పోవడం ఉండడం వాటిలో గుణములు అనుభవించుతూ ఉండడం కదా తన ఏమిటో తెలుసుకోవట్లేదు సుఖపడుతున్నంతసేపు సుఖిని అనుకుంటున్నాడు దుఃఖపడుతున్నప్పుడు సేపు దుఃఖిని అనుకుంటున్నాడు చూస్తున్నప్పుడు చూస్తున్నాను వింటున్నప్పుడు వింటున్నాను అనుకుంటున్నాడు కానీ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నాను అనేటటువంటి వాడేవాడు ఆలోచించలేదు వీడు ఆలోచించ కూడా బ్రతికేశాడు ఇక్కడ సుఖదుఖాలు అనుభవిస్తున్నాను దానికి అతీతంగా నేనున్నాను ఊహే రాలేదు వాడికి వీడితో కలిసి అలా వెళ్ళిపోతున్నాడు మనం చెప్పినట్టు మేకలతో కలిసిపోయిన సింహపిల్లలాగా అలాగే ఈ మోకతో కలిసిపోయి వెళ్ళిపోయాడు విషయా విమూఢాహ వాళ్ళు విమూఢులు విమూఢులే నా అను అతన్ని అనుసరించి చూడట్లేదు అనుసరించి అన్నప్పుడు నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను అనుసరించి వెళ్ళగలిగితే అయ్యంగాడు తెలుస్తాడు ఇక్కడ ఆ అనుపశ్యంత లేకుండా అలాగే పో నీకు తెలియదు శాస్త్రం గురువు సహాయం తీసుకుని చూడు నీ గురించి అన్వేషించు అది లేదు అనుపశయ్యంతే శాస్త్రం యొక్క సహాయంతో గురువువాక్య సహాయంతో నీ తత్వాన్ని తెలుసుకుంటే అనుపశ్యంతి లేదా వీటన్నిట్లో అనుస్యూతముగా విడవకుండా వదులుతున్న ఒక కదులుతున్న ఐటమ్ ఉంది ఏది నేను నేను చూస్తున్నాను నేను చూంటున్నాను నేను సుఖపడుతున్నాను నేను దుఃఖపడుతున్నా నేను చూస్తున్నాను నేను వింటున్నానని ఇంద్రియాలు నేను సుఖపడుతున్నాను నేను దుఃఖపడుతున్నాది మనస్సు ఇలా నేను నువ్వు వాటితో కలిపేసుకున్నావే విడిగా చూడు చూడమన్నా నువ్వు చూడలేవు అందుకే నిన్ను విమూఢాహ అన్నారు విమూఢులు చూడలేరు అసలు ఎవరు చూడలేరా పశ్చంతి జ్ఞానచక్షుష జ్ఞానచక్షుషున్నవాళ్ళు మాత్రమే చూడగలరు అంటే ఇందులో ఉన్నా తెరుచుకోగలరు ఎవరంటే జ్ఞాననేత్రం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరు జ్ఞాననేత్రం వికసించాలి అంటే మాత్రం దానికి ఒక పని ఉందండి ఎందుకంటే ఉన్నదే కనబడట్లేదు అంటే దానికి ఒక కాటుకు పెడతారు దాని పేరు ఆ అంజనం పెడితే వస్తువు కనబడుతుంది లేని వస్తువు రాదు ఉన్న వస్తువే కనబడుతుంది కనబడకుండా పోయిన ఉన్న వస్తువు తెలుసా ఇలాంటి అంజనాల గురించి మీకు కొన్ని ఉన్న అంజనాలు కొన్ని అంజనాలు పెట్టుకుంటే నిధి నిక్షేపాలు తెలుస్తారు బాబ్బాబు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అని అడగకండి అది ఉన్నదట అంతే నిధి నిక్షేపాలు దొరుకుతాయి కొన్ని అంజనాలు పెట్టుకుంటే ఈ కంటితో చూడని భూత ప్రేతాలు కూడా కనబడతాయి మరి అంజనాలు పెట్టుకు మరియు చూడాల్సిన గొప్పవేం కావాలి అవి ఉంటాయి ప్రపంచంలో తెలుసుకోండి ఇక్కడ మొత్తానికి ఉన్నవే కంటి కనబడనివి కొన్ని ఉంటాయి వాటికి అంజనం వాడతారు అలాగే అయం ఆత్మ బ్రహ్మ అయినప్పటికీ అయం మనస్చ అధిష్టాయ అయం మనస్సుల్ని వాటిని అధిష్టించి వీటితోనే తిరుగుతూ ఈ శరీరం నుంచి ఆ శరీరం మారుతోంది గనక అయం యొక్క అసలు స్వరూపం తెలియాలంటే జ్ఞానమనే నేత్రం కావాలయ్య అని అడిక్కడ ఆ జ్ఞాన నేత్రం ఎలా వస్తుందంటే అంజనం పెట్టు గురుచ్చిన వివేకమైన అంజనం పెట్టు అది ఇస్తాడైనా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలకయ చక్షుర్న్మీలిం ఏనా తస్మై శ్రీగురవేనమ గురు అందుకున్నాడు అంజనం పెడతాడు నువ్వు అని అలదించేస్తావు వినవు విసుక్కుంటావు పోతావు ఆయన పెడతాడు పెడితే నువ్వు ఇచ్చిన వివేకంతో గ్రహిస్తావు ఇక్కడ జ్ఞానాంజన శలాఖయ్య వాడు జ్ఞానచక్షుషా వాడు జ్ఞాననేత్రంతో చూస్తాడయ్యా అన్నాడు మిగిలిన వాళ్ళ చూడను సరికదా అది లేదీ లేదంటాడు నేను బ్రహ్మం ఎలా అవుతానండి మరీ చెప్తాడు ఈయన నేను సుఖపడుతున్నా దుఃఖపడుతున్నా శరీరంతో అంతే నేను బ్రహ్మమెలా అవుతాను అంటవాడు అందుకని ఆయన నువ్వు బ్రహ్మం ఇవే అనే విచారణ కూడా చేయడు ఆలోచించాడు శాస్త్ర సహాయం తీయడు ఎలా ఉంటారంటే ఒక ఇద్దరు ఒక చెట్టు కింద పడుకున్నట్ట తెల్లవారింది తెల్లవారుగా పక్కవాడు గెలి సూర్యుడు వచ్చాడు లేడా అన్న లేవరా అన్నట్టు పైన రెండు గుడ్ల గోబులు అన్నట్టొడ్లకో తల్లి గొడ్డల గోపం అడిగింది ఇదేంటి వీడు సూర్యుడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు అంటాడు ఎవడైనా అన్నట్టు ఇక్కడ సూర్యుడు లేడు గిరుడు నేను నీకంత చాలా సీనియర్ ఎప్పుడు చూడనే లేదు వీళ్ళు పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారంతటేది గొడ్ల గోపం అలాంటి గుడ్ల గోపుల్ లాంటి వారు ఉదయించిన సూర్యుడిని చూడలేనట్టు బ్రహ్మముని చూడలేరయ్యా అన్నక్కడ అది చూడలేదు సరికదా సూర్యుడు వచ్చాడు వీడు చెప్తూ వీడు దిగురుతుంది ఇక్కడ అందుకే బ్రహ్మము హైమాత్మ బ్రహ్మ బ్రహ్మము తప్పన్యము లేదు అనేవాడు వీడికి వెర్రి వాళ్ళకి కనబడుతున్నాడు ఇక్కడ బ్రహ్మమనగా కళ్ళు మూసుకోగాని ఎర్ర చీరో నీలపు రంగో త్రిశూలం పట్టుకున్నవాడు వాడు గురించి చెప్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి మనకి కానీ హైమాత్మ బ్రహ్మ బ్రహ్మమని చెప్తే విసుకొస్తుంది చిరాకొస్తుంది మరి పరిస్థితి ఏందండి ఇక్కడ అలాగే నేను భగవద్ రూపములు నిరసించట్లేదు కానీ ఆయన ఇలా ఉన్నానని చెప్తున్నాడైనా నేను వీటిల్లో అధిష్ఠించున్న అయంని జ్ఞానచక్షుస్తున్న వాడు చూడగలుగుతున్నారు అయితే ఎవరు చూడగలరు ఎవరు చూడగలరండి ఇప్పుడు చెప్పిన ప్రకారంగా జ్ఞానచక్షుష వాళ్ళు ఎవరు చెప్తున్నాడు సాధకులు కాని వాళ్ళు జ్ఞానచక్షుషలా వస్తుంది నువ్వే సాధన చేయకుండా కనబడలేదంటావా సాధన చేసి అప్పుడు మాట్లాడు సాధకులు ఎవరో చెప్తున్నాడు ఎంత అద్భుతమైన వివరణ చూడండి యతంతో యోగినశ్చయినం పశ్చంత్యాత్మన్యవస్థితం ప్రయత్నశీలు యోగులు ఏనం ఈ ఆత్మతత్వమును ఈ అని చెప్పడంలో అది ఎక్కడో లేదయ్యా ఎక్కడే ఉంది అని చెప్పడం ఈ అనే మాటలు ఈ ఆత్మతత్వమును పశ్యంతి చూస్తున్నారు ఎక్కడ చూస్తున్నారు ఆత్మన్ వ్యవస్థితం ఆత్మయందున్న ఆత్మతత్వమును చూస్తున్నారు ఆత్మని అంటే తన యందు తన యందు పరమాత్మని తెలుసుకోగలుగుతున్నారు ఎవరు యతంత యోగిన అది ఆ మాట మర్చిపోతే ఎందుకు మళ్ళీ శ్లోకంలోకి వచ్చేసాం మనం యత్నశీలు ప్రయత్నశీలురైన యోగులు అంటే ప్రయత్నించాలి ప్రయత్నించకుండా కూర్చున్న వాడికి ఏం దొరుకుతుందండి ఇక్కడ ప్రయత్నశీలుడు నువ్వా టేప తెప్పో చెరువుకెళ్ళో కొండ నిండిపోవాలంటే ఎక్కడ నిండుతుంది చెప్తారు పెద్దలు అక్కడ చెరువు ఉందండి నీరుందండి ఇక్కడ టేప ఉందండి తెప్పండి అని లేదండి నీరు లేదు ఈ కొండ ఖాళీ అంటే నువ్వు ఏం చేస్తావు నువ్వు ప్రయత్నశీలుడు కావాలి యతంత లేదా ప్రయత్నశీలు అయిన వాళ్ళు అందరూ తెలుసుకోగలరా యోగిన ప్రయత్నశీలు అయిన యోగులు యోగులు అంటే సాధన పరాయణులు అది కర్మయోగమో జ్ఞానయోగమో ఏదో ఒకటి ఆ సాధన చేసేవాళ్ళు యోగులు వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు తర్వాత మాట ఏమంటున్నాడు చూడండి యతంత అపీ ప్రయత్నశీలు అయినప్పటికీ నయనం పశ్యంతి కొందరు చూడలేరు ఎవరిని పైన అవన్నీ చెప్పారు అవన్నీ యనం కొందరు ప్రయత్నించినా తెలుసుకోలేరు ప్రయత్నించిన యోగులు తెలుసుకోగలరు ప్రయత్నించినా తెలుసుకోలేరు ఎవరు తెలుసుకోలేరు అసలు ప్రయత్నించడం అంటే ఏంటి తెలుసుకోలేకపోవడం ఏంటండి ప్రయత్నించుట అంటే ఇదిగో వచ్చి భగవద్గీత ప్రవచనాలు వినడం తర్వాత ఉపనిషత్తులు వినడం ఆ తర్వాత మళ్ళీ వాటి స్టడీ చేయడం కంఠస్థ పెట్టడం ఇవన్నీ ప్రయత్నశీలం అంటే శాస్త్రంలో చెప్పింది వినట తెలుసుకొనుట ఇవన్నీ ప్రయత్నశీలత అదేవిధంగా ఏవో సత్కర్మలు ఆచరించుట ఇవన్నీ కూడా యతంత కిందకొచ్చింది వాళ్ళ యత్నశీలు అయినప్పటికీ ఈ రెండు లక్షణాలు లేకపోతే వారిలో ఉన్న పరమాత్మని వారు తెలుసుకోలేరు వారిలో ఉన్న పరమాత్మని వారు తెలుసుకోలేరు కానీ మనస్సు జ్ఞానేంద్రియాలను అధిష్ఠించిన పరమాత్మ దానివల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఎవరు ఉండడం వల్ల మనస్సు ఇంద్రియాలు పనిచేస్తున్నాయో వాడిని తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది వాడిని తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారంటే ఇవన్నీ వాడి వల్లే పనిచేస్తున్నాయి కదా అని ఆ పరమాత్మ ఎందు మనస్సు నిలుపు ఉంటారు కొంతమంది కొంతమంది ఎవరి వల్ల పనిచేస్తున్నాయో వాడిని తెలుసుకోకుండా బతికేస్తారు వాళ్ళు విమూఢులు తెలుసుకునే జ్ఞానచక్షువు కలిగిన వారు తెలుసుకుంటారు ఆ చక్షువు రావడానికై ప్రయత్నశీలత యోగము ఉండాలి ప్రయత్నశీలత యోగము కేవలం ప్రయత్నశీలుడైతే రాదు అందుకే యతంతో ప్రయత్నించినప్పటికీ నయనం పశ్యంతి ఆయన్ను చూడలేరు కొందరు ఎందుకంటే యోగులు కాలేదు కదా అందుకే పైన ఎంత చక్కగా ఎతంతహినమాట వేశాడు ప్రయత్నశీలురైన యోగులు అంటే ప్రయత్నశీలు యోగులు అని కాదు ప్రయత్నశీలు అయిన యోగులు యోగులంటే ఏమిటో కింద చెప్తున్నాడు చూడండి యోగులు కానివారు అకృతాత్మాన అచేతస ప్రయత్నించినప్పటికీ అకృతాత్మలు అచేతస్సులైన వారు తెలుసుకోలేరు దీన్ని బట్టి ఊరికినే శాస్త్రాలు కబుర్లు సిద్ధాంతాలు రాధాంతాలు నాకు అర్థమైంది నాకు అర్థం కాలేదు వీటి వల్ల లాభం లేదు భగవాను తెలియబడ్డు రెండు ఉండాలండి కృతాత్ముడు అవ్వాలి చేతసహా ఉండాలి ఈ రెండు లేకపోతే అకృతాత్మాన అచేత సహా కానీ ప్రయత్నశీలు అకృతాత్ములైన వారు అచేతస్కులైనటువంటి వారు ఈయన్ను తెలుసుకోలేరు ఈయన్ని అంటే నన్నే అంటున్నాడు పరమాత్మ పరమాత్మ తెలుసుకోలేరు అంటే వారిలో ఉన్న నన్ను ఎవరు తెలుసుకోలేరు మళ్ళీ చెప్తున్నాం ప్రయత్నించినప్పటికీ అంటే శాస్త్రాదులు చర్చలు చేసినప్పటికీ అదే సాధన కాదు కొంతమంది క్లాస్కి వస్తారు పాఠం వింటారు పట్టుకుంటారు మరో పొద్దున కూర్చుని హిమాత్మ బ్రహ్మ హిమాత్మ బ్రహ్మ సోహం బ్రహ్మాస్మి అయిపోయిందా సరిపోదు ఈ రెండు లేకపోతే వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని కబుర్లు చెప్పినా వారిలో ఉన్న నన్ను తెలుసుకోలేరు ఆ రెండు తెలుసుకుంది అకృతాత్మాన అకృతాత్మాన అంటే అర్థమేంటో భగవత్ వారు చెప్తున్నారు చూడండి అసం అసంస్కృతాత్మాన తన మనస్సుని సంస్కరించుకోని వారు ఎందుకంటే పుట్టడం అలాగే పుడతారండి బంగారం అలాగే దొరుకుతుంది ఎలాగ మట్టితోనూ మాలిన్యంతో అలాగే వాడతావా నువ్వు దాన్ని కరగబెట్టుకోవు అలాగే మనస్సు కూడా అనేక మాలిన్యాలతోనే పుడుతుంది పుట్టుకతో దాని సాధనతో సంస్కరించుకోవాలి బంగారాన్ని అగ్నిలో కరగబెట్టి సంస్కరించుకున్నట్లుగా మనస్సుని సంస్కరించుకుంటే ఆ లోపల ఉన్న వాడిని తెలుసుకోగలరు మనస్సును సంస్కరించుకోకుండా ఊరికి శాస్త్రాలు కబుర్లు అర్థమయ్యేని సిద్ధాంతాలతో లాభం ఏమిటి అందుకే నలభై రోజులు విడవకుండా భగవద్గీత విన్నానండి పది మందికి చెప్పుకోవడానికి మనకు వచ్చిందండి ఒక్కరోజు చింతన జరిగిందా పైగా మనస్సును సంస్కరించుకోవడం జరిగిందా లేదు మనస్సంస్కారం లేనటువంటి వాడు ఎన్ని విన్నా ఎన్ని చదివినా వల్ల వేసినా కంఠోపాఠాలు చేసినా ఒకడికొకడు బోధించినా నన్ను తెలుసుకోలేరు అందుకే మొదటిది ఏంటి అసంస్కృతాత్మాన సంస్కరింపబడని మనస్సు కలవారు నన్ను తెలుసుకోలేరు మొదటి చెప్పాడు ఇక్కడ అయితే సంస్కరింపబడ్డం అంటే చెప్తున్నాడు సంస్కరింపబడ్డం అంటే తపసా ఇంద్రియ జయేనా దుశ్చరితనుపరత అశాంత దర్పాత్మన నాలుగు లక్షణాలు ఈ నాలుగు లక్షణాలు తెచ్చుకోకపోతే వాడు సంస్కరింపబడని హృదయమే నాలుగు లక్షణాలతో సంస్కరించుకోవాలి మొదటిది ఏమిటి తపస్సు తపస్సు చేయాలి తపస్సు అంటే నియమపాలన ఆలోచన తప ఆలోచనే కూడా గురువు చెప్పింది విచారణ చేయ ఆలోచించు గురువు అసత్యం చెప్పడుగా అడుగుంటప్పుడు సత్యమైన శంకించడం నా దోషం ఆ సత్యాన్ని నేను ఆలోచన చేయాలి విచారణ చేయాలి తపస్ దానికి తగ్గ నియమంగా ఉండాలి అది తపసా దానితో ఇంద్రియ జయైన ఇంద్రియాలను జయించడం మూడవది దుశ్చరితాత్ అనుపరతాహ అంటే దుశ్చరిత్ర నుంచి చెడు పనుల నుంచి మరలాలి చెడు నుంచి మరవ మరలకపోతే దుశ్చరితాత్ అనుపరతాహ అవుతారు అంటే చెడు నుంచి మరలాలి అంటే శాస్త్రం శాస్త్రం చదివేసి పూజల పూజలు చేసేసి నువ్వు పాపాలు చేస్తూ ఉన్నావు ఇలాగే ఉంటావు ఇక్కడ ఎక్కడ వేసిన గొంగళే అది దుశ్చరితాత్ ఏవైతే చెడు చేతలున్నాయో వాటి నుంచి మరలాలి. అలాగే అశాంత దర్పాత్మన దర్పము పొగరు మొత్తం అహంకారం మొదలమైన శమించాలి శాంతించాలి ఇవన్నీ సాధించితే వాడు సంస్కృతాత్మ వాడు కృతాత్మ అది లేనిటువంటి వాళ్ళు అకృతాత్మలు అని అంటే తపస్సు ఇంద్రియ జయము పాపముల నుంచి మరలుట దర్పము అనచుట ఇవి చెయ్యని వారెవరో అటువంటి చిత్తం కలవారని అకృతాత్ములు అంటారు అలాంటి అకృతాత్ములు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను పొందలేరు ఇది భగవాడి చెప్పినది తర్వాత చెప్తున్నాడు అచేతసహ అచేత సహ అంటే వివేకం లేని వాళ్ళు అర్థం అవివేకిన అర్థం వివేకం అంటే మాటిమాటికి మనం చెప్తాం ఇది ఆత్మ దానాత్మ స్పష్టమైన వివేకం ఉండాలి దానికి తోడు అకృతాత్ములయి ఉండాలి రెండు ఇది కృతాత్ములై ఉండాలి అకృతాత్ములు కారాదు అకృతాత్ములైనా అచేతస్కులైనా అంటే మనస్సును సంస్కరించుకోలేకపోయినా వివేకం లేకపోయినా వాళ్ళు ప్రయత్నించినప్పటికీ నన్ను పొందలేరు కనుక ఎన్ని సాధనలే ప్రయత్నాలు ఈ లక్షణాలు లేనటువంటి ఎన్ని సాధనలు చేసినా లాభం లేదు తెలుసుకోండి ఎన్నో మంత్రాలు జపం చేస్తూ ఉంటాం ప్రాణాయామాలు చేస్తాం అప్పుడే నాకు ఎన్నో చక్రాలు దాటి ఫీలింగ్ అండి అని అదే వచ్చింది ఇలాంటి కబుర్లన్నీ ఆడతాం కానీ ఈ రెండూ లేనప్పుడు ఎందుకు ఈ రెండు అంతరంగ సాధనలు ఈ రెండు ఇది చాలా ప్రధానమని భగవానుడు చెప్తున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేయు ఇవి తెచ్చుకో ఇవి తెచ్చుకో ఇవి తెచ్చుకోనంతవరకు ప్రయోజనాలు లేవండి ఇంతవరకు భగవానుడు సాధనకు కావలసినవన్నీ చెప్పాడు ఒక్కసారి తన స్వరూపాన్ని ఎలా చెప్పాడో ఒక్కసారి గమనించండి ఇందులో ముందు చెప్పినది యత్పదం తత్పదం అదేంటంటే సర్వస్య అవభాషకమీ అగ్ని అగ్నియాదిత్యాధిక జ్యోతి నా అవభాసయతే మొదటి చెప్పినది అంటే అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు సూర్యచంద్రాగ్ను కానీ అవి ఆయన్ని ప్రకాశింపజేయలేదు ఆయన తత్వాన్ని చెప్పాడు రెండవది దేన్ని చేరితే మళ్ళీ సంసారానికి అభిముఖులు కారో అంటే మరి సంసారం వైపు తిరగరో అది నా పదం అదేవిధంగా ఏది ఉపాధి కుండలలో ఆకాశమవలే సర్వభూతములందు వ్యాపించిందో అది నా స్వరూపం మూడు చెప్పాడు కదా ఇది తత్పదం ఇది తన తత్వం చెప్పాడు కదా అటువంటి పదము తస్య పదస్ సర్వాత్మత్వ సర్వవ్యవహారాస్పదత్వంచ వివక్షు చతుర్భిశ్లోకై విభూతి సంక్షేపం ఆహ భగవాన్ అటువంటి స్వరూపం అంటే పరమాత్మ యథార్థ స్వరూపం నువ్వు మూడు పాయింట్లలో తెలుసుకున్నాం ఇంతవరకు చెప్పిన దాని యొక్క సారాంశం మూడు పాయింట్లుగా డివైడ్ చేసి చూపించారు భగత్పాల్ మరొకసారి రిపీట్ చేద్దామా తెలుసుకున్నట్టుకు మొదడేం చెప్పాడంటే ఏ పదము అంటే ఏ పరబ్రహ్మస్వరూపము సూర్యచంద్రాదు ప్రకాశింపజేస్తున్నదో సూర్యచంద్రులు దేన్ని ప్రకాశింపజేయలేరో అది అని చెప్పాడు రెండవది దేన్ని పొందితే తిరిగి వెనక్కిరారో అది ఆ పదం అన్నాడు ఆ పదమైన పరమాత్మస్వరూపమే సర్వ జీవలోకంలో జీవుడుగా వ్యవహరింపబడుతున్నది అలాంటి పరమాత్మ సర్వాత్మకుడు సర్వ వ్యవహారమునకు ఆధారమైన వాడు అని చెప్తున్నా ఇక్కడి నుంచి నాలుగు శ్లోకములు ఎందుకంటే మనం ఉన్నది వ్యవహారంలో కదా వ్యవహారంలో కనబడే వాటికి ఎందుకు పరమాత్మని ఎలా పట్టుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ ఇంతవరకు వ్యవహారాతీతుడు గురించి చెప్పు వ్యవహారంలో పరమాత్మను పట్టుకోవడం ప్రయత్నించాను ఉన్నది అక్కడికి నంటే మా ఊరు వస్తే నేను చూస్తాను కానీ ఆ ఊరి దాకా వెళ్ళి ఓపిక ఇవన్నీ దాటి వెళ్ళి పరమాత్మను పట్టుకోవడానికి కంటే మేము ఉన్న చోట వస్తే చెప్తాం ఉన్న చోటు రావడం ఏంటయ్యో ఉన్న చోట ఉన్నాడు ఉన్న చోటు నాకు తెలియట్లేదండి అంటే ఒక పని చేయి కొన్నిట్లో ఆయన ప్రకాశం బాగా కనబడుతుంది వాటిని పట్టుకో దాన్నేమంటారు విభూతి విభూతి అది వివక్షుకు చతుర్భు శ్లోకే విభూతి సంక్షేపం ఆహ భగవాన్ ఇది అద్భుతమైన మాట చెప్తున్నాడు విభూతులు చెప్తున్నాడు విభూతులనగా పరమేశ్వరుడు ప్రకాశం ఎక్కడెక్కడుందో అది దాన్ని పట్టుకుని ఆయన ఉపాసించాలన్నాడు ఇక్కడ అది ప్రారంభిస్తున్నాడు యదాదిత్య గత జగాఖిలం చంద్రమసిాగ్నౌ తేజో విద్ది ఇందాక శ్లోకానికి ఇప్పుడు శ్లోకానికి చెప్పారు జాగ్రత్తగా విన్నారు కదా సూర్యచంద్రాగ్నం తన ప్రకాశింపజేయాలి ఇప్పుడు ఏం చెప్తున్నాడు సూర్యునియందు చంద్రునియందు అగ్నియందు ఏ తేజస్సుందో అది నాదని తెలుసుకో అన్నాడు ఇప్పుడు దీన్ని బట్టి భగవంతురా నువ్వు కనబడట్లేదంటే పిచ్చిన అయినా కనబడేదే నేను రా అంటున్నాడు అది ఇక్కడ ఇది నీ ప్రయత్నం ఇది ఆధారం చేసుకుని మన ఉపాసన అనేది వచ్చిందండి ఉపాసన దేన్ని చేయాలి ఇప్పుడు చెప్తున్న దాన్ని చేయాలి అందుకే మనకి వీటిని ఆధారం చేసుకుని ఉపాసనలన్నీ పెట్టారు సూర్యమండలంలో పరమాత్మను ధ్యానించడం హిందువుగా పుట్టిన ప్రతివాడికి ఇది ప్రధాన కర్తవ్యంగా పెట్టారు నేను పెద్దవాళ్ళు అవనా లేదా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం సూర్యుడిని నమస్కారం చేయడం నువ్వు విష్ణుభక్తుడు అయితే వెంటనే జయ సదా సవితి మండల మధ్యవర్తి నారాయణ అంటావు నీ శివభక్తుడు అయితే సూర్యమండల మధ్యస్థం సాంబం అంటావు అమ్మవారి భక్తులైతే భావన మండలం మధ్యస్థ అంటావు కానీ సూర్యుడు ప్రధానం ఎందుకు ఎవరైతే అమ్మవారుగా శివుడిగా విష్ణువుగా పరమాత్మకి నేరుగా కనబడట్లేదు కనుక ఇందులో ఉన్నది చూడు అంటే ఇక్కడ డౌట్ వస్తుంది నీకు సర్వవ్యాపకుడు అన్నప్పుడు సూర్యుళ్ళో చంద్రుల్లో అగ్నిలో ఉన్నదే మరి చూడమంటారేంటండి అంటే సర్వవ్యాపకుడిని చూడలేవు గనక అన్నాడు ఇక్కడ మరి దీనిలోనే ఎలా చూస్తామంటే భగవత్వాదు వారికి ఉపమానం చెప్పారు అది ఎలాంటిది అంటే సత్వాధిక్ష్యాత్ ఆధికోపత్తే అంటే కొన్ని విభూతులు కొన్ని ఉపాధులు ఎందు సత్వాధిక్యం ఉంటుంది అన్నాడు సత్వాధిక్యం అంటే పరమాత్మతత్వాన్ని గ్రహించి మనకి ఇవ్వగలిగే శక్తి సత్వం ఆ మూడు గుణాలు కలిసిపోయి ఉన్న చోట ఈశ్వరుణ్ణి తెలుసుకోలేవు సత్వం బాగా ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరతత్వం బాగా ప్రకాశం అవుతుంది కనుక నువ్వు దాని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తావు సత్వము అనగానే కేవల సత్వగుణం మాత్రమే కాకుండా అధిక బలము అధిక పరాక్రమము అధిక తేజస్సు ఎక్కడ కనబడుతుందో అది పరమాత్మ విభూతిగా చూడాలి ఎందుకంటే బలస్వరూపుడు సర్వ జగత్తికి బలమిచ్చినవాడు కదా అటువంటి వాడు మరి సర్వ జగత్తికి బలం ఇచ్చిన పరమాత్మం తెలియాలి అంటే నీకంటే అధిక బలస్వరూపమైనటువంటివి నీకంటే నిత్యం ఉండేవి నీకంటే వ్యాపకమైన దాని ఎందుకు చూడాలి ఇది నువ్వు చూస్తున్న జగత్తులో నీకంటే వ్యాపకమై ఈశ్వరుని వెళ్ళే అన్నిటికీ ప్రకాశమిచ్చేది అన్నిటికీ ప్రాణాన్నిస్తూ నడిపిస్తూ ఈశ్వరుని వెళ్ళే దేనికి అంటకుండా ఇంచుమించు ఈశ్వర లక్షణాలే కనబడుతున్నటువంటి దాన్ని ముందు ఈశ్వరుడు ఉపాసించు అందుకు ఆదిత్యుడు వచ్చాడు ఆదిత్యుని వెలుగు కాదు ఆదిత్యు శక్తి బలము పరాక్రమం ప్రాణము ఎన్నొస్తున్నాయండి సూర్యుడి నుంచి ఇవన్నీ ఇప్పుడు సైన్స్ చెప్తోంది అప్పుడు వేదం చెప్పింది అందుకే మన ఉపాసనలన్నీ ఆదిత్య మండలం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఆదిత్య మండలాంతర్వర్తిగానే పరమాత్మను ఉపాసన చేస్తాం కానీ ఆదిత్య మండలం ఏషైవాగ్నిహోత్రంచ ఫలంచవాగ్నిహోత్రణ ఇతరులకు ఆదిత్యుడు అగ్ని మండుచున్న అగ్నిగోళం భారతీయులకు ఆదిత్యుడు సర్వదేవతాత్మకుడైన పరమాత్మ అంతటా పరమాత్మను చూడడం అన్నిట్లో పరమాత్మను చూడడం చివరికి నీలో పరమాత్మను చూడడం వరకు ఉపకరించే గొప్ప సాధన విభూతిగా ఆదిత్య చంద్ర అగ్నుల్ని ఉపాసించుట ఇది ప్రధానం అందుకే సూర్యుడిని చెప్పారు పైగా చంద్రుడు చంద్రమే యచ్చాగ్నం చంద్ర సంబంధమైన ఆరాధనలు మనకు తెలుసు ఆయన ఆధారం చేసుకునే ప్రతిపద ముక్షరాకాంత తిదిమండల పూజిత ఇతరు చంద్రమండలం ఆరాధన చంద్రుడికో నూలు పోగు అనేది కూడా దాని నుంచి వచ్చినవి ఇక మూడవది పైగా చంద్రగమనాన్ని ఆధారం చేసుకుని నక్షత్రములు తిథులు కాలములు ముహూర్తములు చేసి మన కర్మలన్నీ దానికి అనుగుణంగా చేస్తున్నాం ఇక మూడవది అగ్ని అగ్ని ఎందుకు పరమాత్మ యొక్క తేజస్సు ఉంది కనుక మన అగ్ని దేవుడు అనట్లేదు అగ్ని ఎందు దేవుడు సూర్యుడు సూర్యు మండలం దేవుడు కాదు సూర్యుని ఎందు దేవుడు ఇది తెలియ కొంతమంది మన మతాన్ని విమర్శిస్తూ సూర్యుడులో దేవుడిని చూస్తారు చంద్రుల్లో దేవుడిని చూస్తారు చెట్టులో దేవుణ్ణి చూస్తారు ఏమిటండి హిందూ మతం అదే మా గొప్పతనం అని చెప్పాలండి అది చెప్పలేకపోతున్నాం మనం వీళ్ళు విభూతులు అంటారు అయితే పరమాత్మ వీటికి పరిమితం కాదు అది మాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లే మీరు సూర్యుడిగా చెట్టుగా పుట్టగా ఆరాధిస్తారు మేము నిరాకారము సర్వవ్యాపకం అంటామంటే ఆ మాట మేము ముందే ఎప్పుడో అన్నాం నువ్వు కబుర్లు తాపో మేము అది ఎప్పుడో గ్రహించాం సర్వవ్యాప బ్రహ్మము వ్యవహార జగత్తును కూడా వ్యాపించున్నాడు వ్యవహార జగత్తులో ఉన్న బ్రహ్మమును తెలుసుకున్న మేము దీని ఎందు దర్శిస్తున్నాం దీని భగవత్పాల్ ఒక మాట అంటారు నాయన ముఖాన్ని చూసుకోవాలంటే కర్ర ముందు నిలబడవుగా అద్దం ముందు నిలబడతావు అలాగే పరమాత్మను చూడాలంటే సూర్యుడు ముందు విభూతుల ముందు నిలబడవు గొప్ప ఉపవానం చెప్పాడండి ముఖ సంస్థ అయిన ముఖం ఆవిర్భవతి నా ఆదర్శ ఆదవుతూ స్వచ్చే స్వచ్ఛతరేచ తారతమ్య అని ఆవిర్భవ తద్వత్ అన్నారు అర్థంలో స్వచ్ఛమైనది అస్వచ్చమైనది రెండు రకాలు ఉండొచ్చు అందుకు అస్పష్టంగా కనబడుతుంది కొన్ని స్పష్టంగా కనబడుతుంది ఈశ్వరు విభూతి కొన్నిట్లో కనబడి కనబడకుండా ఉంటుంది కొన్నిట్లో పరమస్పష్టంగా కనబడుతుంది అలాంటి వాటిని భగవానుడు చెప్తున్నాడు ఇక్కడి నుంచి భగవానుడు వర్ణించినది ఎంత అందమైన విషయం అంటే దేన్ని పొందితే తిరిగి వెనక్కిరారు ఆ పరంపదము నాది నా యొ నా నుంచి జగత్తంతా వర్తిస్తున్నది ఈ జగత్తులో జీవుడు అనబడేది నా యొక్క అంశయే అది నేను ఎలా ఉంటానంటే ప్రతి వారిలో మనస్సు ఆరింద్రియమూల్యం అధిష్టించి ఉంటే అదంతా తాదాత్వం చెంది జీవులు ఈ శరీరం ఆ తిరుగుతారు వాడిలో ఉన్న నన్ను చూడాలి అంటే వాడు సాధనతో శుద్ధమైన మనస్సుతో సంస్కరింపబడిన చిత్తంతో వివేకంతో సాధన చేస్తే నేను లభిస్తాను దానికే మార్గం ఏమిటంటే ప్రయత్నశీలుడు కావాలి మనస్సును సంస్కరించుకోవాలి వివేకం కలిగి ఉండాలి అటువంటి వారు సాధన చేయడం కోసమై సూర్యమండలంలో చంద్రమండలంలో అగ్ని మండలంలో ఉన్న నన్ను తెలుసుకోండి విభూతి రూపంగా ఇక్కడి నుంచి గమనిస్తే ఎందుకు పురుషోత్తమ ప్రాప్తి గొప్పదైందో తెలుస్తుందండి ఎక్కడ చూసిన ఈశ్వర అనుభూతి పురుషోత్తమ ప్రాప్తి వల్ల వస్తుంది పురుషోత్తముడు ప్రాప్తి అయిపోయాడు నీకు క్షేత్ర క్షేత్ర జ్ఞాతుల వల్ల విచారం చేసో ఈ అధ్యాయానికి వచ్చినప్పుడు పురుషోత్తముడు కనబడాలి ఎలా కనబడుతున్నాడు చూడండి యథాదిత్యగతం తేజ అది నా నా తేజస్సు అనే తెలుసుకో ఇక్కడ తేజస్సు అనే మాటకి భగవత్పాదలు వారు అంటారు మామకం విద్ధి తత్తేజ ఆ తేజస్సు నాది అని తెలుసుకో నాది అని తెలుసుకో ఎందుకంటే నువ్వు సూర్యుడు తేజస్సు సూర్యుడు అనుకుంటున్నావు అందుకే నాది అని పరమాత్మ ఇప్పుడు తెచ్చుకోవాలి ఆయన అన్నాడుగా మమ అని ఎందుకంటే నా మాట అయితే నమ్మక్కలే దరొస్తుంది కృష్ణుడు మాట కదా అది ఒక్కడ తరచుకుంటే కృష్ణుడు మాట కృష్ణుడు చెప్పాడు సూర్యుడు ఎందు నా తేజస్సు అని పొద్దుట్లే సూర్యుడిని చూడండి మా కృష్ణస్వామి తేజస్సు దీపం వెలికించండి మా కృష్ణస్వామి ఇలా అడుగడుగున కృష్ణానుభూతి పొందడానికి ఆయన ఆధారం చేసుకోవాలి సర్వత్రా పరమాత్మను చూడడం అనేదే సిద్ధి కావాలి సర్వత్రా చూడ్డానికి ప్రాక్టీస్ సూర్యమండలంతో ప్రారంభించు చంద్రమండలంతో ప్రారంభించు అగ్ని ప్రారంభించు ఇలా వివరిస్తున్నారు అందుకే మన పూర్ణిమ వచ్చిందని చంద్రుడికి దానం పెడతాం చంద్రకళలను ఆరాధిస్తాం పైగా చంద్రమండలంలో ఉన్నట్టు జానిస్తే ఒక ప్రయోజనం సూర్యమండలంలో ఉన్నట్టు జానిస్తే ఒక ప్రయోజనం యోగంలో ఈ జాన ప్రక్రియలన్నీ ఉన్నాయండి ఇక్కడ అగ్నియంతో ఆరాధించడం మన అగ్నిహోత్రాలు ఏమిటి యజ్ఞాలేమిటి అగ్నియందా ఆరాధించినవి కదా అగ్నియందు ఆయన తేజిస్తుంది కనుకనే మీరు అగ్నియందారాధిస్తున్నారు లేకపోతే మీరు నిప్పుల్లో నెయ్యిపోస్తారండి అంటే నీకు నిప్పు మాకు ఈశ్వరుడు చెప్పాలి ఇక్కడ ఎందుకంటే మాకు ఎలా చూడాలో శాస్త్రం చెప్పింది ఆ ప్రకారం మేము చేస్తున్నాం ఇక్కడ అందుకే నిప్పులు అగ్నిహోత్రాలు పెట్టుకోపోయినా దీపం వెలిగించి దానం పెట్టుకుంటాం మనం ఇది మన సంస్కృతిలో ఈ శ్లోకం ఎలా కలిసిపోయిందో చూడండి ఇక్కడ యథాదిత్యగతం తేజో ఇంకొక్క మాట దీనిలో గమనించాలి ఆదిత్యుడు అంటే దృష్టి చంద్రుడు అంటే మనస్సు అగ్ని అంటే వాక్కు ఈ మూడు ఎంత చైతన్యవంతంగా పనిచేస్తేనే బతుకు త్రికరణాలు అంటూ ఈ త్రికరణాలు పనిచేస్తున్నాయా పనిచేయడానికి కారణం త్రికరణాలు ఎందు ఉన్నది నా తేజస్సే అంటే ఎవడు ఆత్మగా అయం ఉన్నాడో వాడి యొక్క తేజస్సే ఈ మూడింటియందు వ్యాపించింది ఈ మూడింటిని ఉపాసించడమే విద్య మరొకటి కాదు మీరు ఎన్ని గమనించిన ఈ మూడింటి నీ మూడు మండలాలుగా చేసి మూడు మండలాలుగా వ్యాపించిన చైతన్యాన్ని ఉపాసించడమే భగవత్పాలు వారు వివరిస్తూ శ్రీ విద్య ఎందు భాసింపజేశారు అదే శ్రీచక్రం మొదటి మూడు మండలాల అగ్ని మండలం తర్వాత సూర్య మండలం తర్వాత చంద్ర మండలం ఎక్కడని ఇదే తత్వం ఆ మూడే నీ వాక్కు దృష్టి మనస్సు ఈ మూడింటిని చూస్తున్నావు ప్రతివాడు చూస్తాడు కానీ మూడింటిని వెలిగించుతూ వెలుగు ఒకటింది అది మూడింటికి అతీతంగా ఉంది ఈ మూడు దాన్ని తెలుసుకోలేవు దాన్ని తెలుసుకునే ప్రయత్నం సాధనతో చేస్తే అప్పుడు ఈ మూడింటి దాని వెలుగునే చూడగలవు ఎక్కడొక వెళ్ళనక్కర్లేదు ఇదే శ్రీ ఇదే త్రిపుర విద్య ఇదే త్రివిక్రమ విద్య ఈ మూడింటిలో చూడలేని అసురత్వమే త్రిపురాసురులు ఆ త్రిపురాసురుల్ని శివరూపుడైన గురువు సంహారం చేస్తే త్రివిక్రమ వ్యాపించిన త్రిపుర సుందరీతత్వాన్ని తెలుసుకోగలవు మొత్తం ఈ మూడింటిలో ఉందండి ఆలోచిస్తే మునుపు చెప్పిన జాగ్రత్తగా తెచ్చుకుంటే మనస్సుని మాటని శరీరాన్ని ప్రకాశింపజేసే చైతన్యమే అది అదే అగ్ని ఎందు అనగా వాక్కునందు దానితోనే ప్రారంభం అది రా అదేవిధంగా ఆ మా అన్నాడు అగ్ని అదైతే ఆ అనేటువంటిది సూర్యతేజస్సు ఆడ తర్వాత మా చంద్రతేజస్సు రామా అది కూడా అదే చిట్ట చివరికి ఏది వెళ్ళినా ఈ మూడింటి వైపే కానీ రామ అంటే మూడింటిని ప్రకాశింపజేస్తున్నది మూడింటికి అతీతమైనది కానీ హిందూ మతం అంటే ఈ మూడింటిలో వ్యాపిస్తూ మూడింటికి అతీతమైన దాన్ని ఉపాసించడం మూడింటి ద్వారా జరుగుతుంది ఇక్కడ మొత్తం సారం ఈ అధ్యాయం అందుకే యథాదిత్యగతం తేజో ఇక్కడ గురువుగారు భగవత్పాల్ వారు అంటారు మామకం తేజ నా తేజస్సు నా తేజస్సు అంటే ఎవరి తేజస్సు కృష్ణుడిది అంటే ఆయన అంటున్నారు మదీయం మమ మమ విష్ణోహ త జ్యోతి విష్ణువునైన నా యొక్క జ్యోతి జ్యోతి అంటే చైతన్యాత్మకం జ్యోతి నా యొక్క చైతన్యస్వరూపమైన జ్యోతియే ఈ మూడింటి ఎందుకు ప్రకాశిస్తుందని విద్ధి తెలుసుకో అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఎవరికి తెలియదండి అందులో తేజిస్తుందని తెలియదు అందుకే తెలుసుకో ఇక్కడ అదేవిధంగా ఒక సూర్య చంద్రుడిలోనే కాదు నువ్వు నిలబడ్డావు దేని మీద భూమి మీద ఆ భూమి అలా ఉండాలంటే ఒక్కసారి భూమి అలా పిడిపిడిలా విడిపోతే ఏమవుతావు నువ్వు ఒక్కసారి దాని మూడ్డు మారి కక్ష మారి ఎటో వెళ్ళిపోతే ఎవడు పెట్టాడు దాన్ని అలాగా ఎవడలా పట్టి ఉంచాడు ఆ భూమిని అది చిట్లిపోకుండా పిట్లిపోకుండా చదరిపోకుండా ఎగిరిపోకుండా దాని కక్ష అది ఉందంటే ఎవడి పట్టు మీద ఉందండి అరే ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసింది ఒక వస్తువు అంటే దాన్ని హోల్డర్ ఏదో చూస్తున్నావు కూర్చున్నామంటే ఆధారమెంటో చూస్తున్నావు అరే ఈ భూమి మొదలు గ్రహాలన్నీ ఎవడి పట్టు మీద ఉన్నా ఎప్పుడైనా ఆలోచించావా ఒక్కసారి ఆలోచించు అది చెప్తున్నాడు గామావిష్య భూతాన్ని ధారయామ్యహమోజసామ్ అంటే భూమి భూమి ప్రవేశించి నేను భూతాన్ని ధారయామి ఆ భూమి ప్రవేశించి సమస్త భూతములను ధరిస్తున్నాను నేను అన్నాడు ఇక్కడ అంటే మనందరం దేన్ని ఆధారంగా చేసుకున్నామో ఆ భూమికి ఆధార శక్తి అని పేరు భూమి ఎందు ఆధార శక్తి పరమేశ్వరుడు సూర్య చంద్ర అగ్నులు చుట్టూ చూశావు వాటిలో తేజస్సు నువ్వు ఉన్న భూమిని ఒక్కసారి చూడు దాన్ని పట్టినవాడైనా ఇది తెరిసాక నేను విష్ణు ఒళ్ళు ఉన్నానని భావం కలుగుతుందని ఇక్కడ చూడవలసిన స్థితి విభూతి అత్యంత ప్రధానం దాన్ని వివరిస్తున్నాడు గామ్ ఆవిష్యచ భూతాన్ని ధారయామి భూమి ప్రవేశించి ఈ భూతములు ధరిస్తూ ఉన్నాను దేని చేతి అరే ఇప్పుడు ఇది నేను ఎత్తాలంటే నాకు బలం ఉండాలి మరి ఇంత భూమిని ఎత్తాడు మనం భూమి మీద ఉన్నాం కనుక భూమికి సంబంధించిన మాట్లాడుతున్నాం ఇలాంటి ఎన్ని గ్రహాలు ఎన్ని నక్షత్రాలు ఒక్కటి వాడి కక్ష దాటకుండా వాడి పొజిషన్లో ఉన్నాయి కనుక మన పొజిషన్ బాగుంది వీటి వాటి పొజిషన్లో ఉన్నాయి అంటే ఆ పొజిషన్ ఇచ్చిన ఆ పొజిషన్లో ఉంచిన ఆ ఉంచి పట్టాలంటే అంత గ్రిప్ ఉండాలంటే వాడికి ఆ గ్రిప్ ఆ బలం ఏమిటి అందుకు ఓ భూమిలో ప్రవేశించి నా ఓజస్సుతో నేను సర్వభూతములను ధరిస్తున్నాను ఓజస్సు ఓజస్సు అనే మాట ఇక్కడ భగవత్పాద వారు చెప్తున్నారు ఓజస్సు అనే మాటకి బలం అనర్థం కానీ పరమాత్మ బలాన్ని ఓజస్సు అనాలి అన్నాడు ఇక్కడ ఆయన ఇచ్చినప్పుడు శరీరంలో ప్రవర్తిస్తున్నది శరీరగత బలం ఇదొక శరీరంతో కలిపి చూస్తే అల్పమే కానీ అనంత విశ్వమంతా నిండిలో వ్యాపించిపోయాడండి బలేన ఓజస అంటే బలేన ఏ బలం యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణాయ పృథివ్యాం ప్రవిష్టం ఏ బలము కామరాగ దోషము లేదు ఆ బలము ఓదస్సు అంటే భగవంతుడు మన శరీరంలో జీవుడు పట్టుకు వేలాడే దేహంలో ఇచ్చిన బలం కామరాగ దోషాలు దీనికి అంటే కోరిక ప్రేమ వీటి కోసమే బలం ఎప్లై చేస్తాం వీటికే ఖర్చు చేస్తాం వినియోగించుకోవడం కోసం బలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా కానీ ఈశ్వరుడు బలానికి కామము రాగమూ లేదు అంటే అర్థం ఈ భూమిని ఎందుకు భరించాడండి ఆయన ఈ ప్రపంచాన్ని ఎందుకు భరించాడు భూతాలను ఎందుకు పోషిస్తున్నాడు మనం పది మందిని పోషిస్తాం ఎందుకు పది వల్ల పది మంది వల్ల లాభం ఉంటుందని మరి ఇంతమందిని భగవంతుని దేని పోషిస్తున్నాడు ఆయన చూపించే బలానికి కామము రాగము రెండు లేవు అందుకే కామరాగ వివర్జితం పైగా బలం పేరు ఐశ్వరం ఈశ్వర సంబంధ బలం ఈశ్వరం సర్వశాసకమైన బలం జగద్విధారణాయ జగత్తుని ధరింపజేయడానికై పృథివ్యాం ప్రవిష్టం భూమి ఎందు ప్రవేశించింది దానివల్ల ఏ న గుర్వీ పృథివీ నా అధప్పతనం అధప్పతీ ఆ బలం వల్లనే భూమి కింద పడట్లేదు నా విధీర్యతే చీలబడట్లేదు అన్నాడు ఈ విషయం వేదము ఎందు రెండు చోట్ల కనబడుతుంది మంత్రం ఏ న్యౌరుగ్రా పృథివీ చ దృఢ ఎవరిచేత ఈ భూమి ఉత్కృష్టముగా నిలవబడి గట్టిగా ఉన్నదో మనల్ని పట్టుకున్నదో ఆ విష్ణువుకి నమస్కారం అదే తద్విష్ణోహ బలమాహు తద్విష్ణోత్పదం ఇక్కడ తద్విష్ణోర్బలమాహు అంటే బలం వాడండి నువ్వు నేను కాదు అందుకే విర్రవి ఎవడరా నీకు బలము అంటే నా కోడు నీ కోడు బలం ఓజస్సుతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు ఆ శక్తికి నమస్కారం ఓజస్ తేజోద్యుతిధర ఒక్కటి విష్ణు భావిస్తే ఇది తెలుస్తుందండి కానీ చుట్టూ పరమాత్మను చూడడం ఎలాగో నేర్పుతోంది ఈ అధ్యాయం పురుషోత్తముడు ఎక్కడో లేడయ్యా తత్పదము నీలో అంశగా ఉన్నాడు అది నీకు తెలియట్లేదు కదా ఇలా చూడు అప్పుడు నువ్వు గ్రహించగలవని చెప్తున్నాడు ఇక్కడ ఓ జసా అయింది కదా ఇక తర్వాత పుష్ణామి చౌషధీ సర్వాహ సోమోభుత్వా రసాత్మక నేను సోముడనై సోముడు అంటే రసాధిదేవత చంద్రుడు అంటాం చంద్రుడు తేమలకి అధిపతి అండి ఇక్కడ తేమలకు అధిపతి ఆర్ద్రతకు అధిపతి చంద్రుడు అందుకే తేమలకు అధిపతి అని చంద్రుడు ఏం చేస్తారంటే ఔషధుల్ని ఆయన అంటే ఆ రసముని అందులో వర్షింపజేస్తాడు ఆ రసం చేరుతుంది అంటే భగవానుడు రసస్వరూపంగా అందులో ప్రవేశిస్తాడన్నారు సర్వస్వాత్మరస అనుప్రవేశేన పుష్ణామి ఎంత అందమైన మాట అండి తన యొక్క రసశక్తిని అందులో ప్రసరింపజేస్తాట అక్కడ కాంతిశక్తిని బలశక్తిని కాంతిశక్తిని ప్రాణశక్తిని సూర్యచంద్రాగ్ను ద్వారా చూపిస్తున్నాడు భూమి ఎందు అనే శక్తిని చూపిస్తున్నాడు సోముని ద్వారా రసశక్తిని చూపిస్తున్నాడు ఈ రసశక్తి ఏంటో జరుగుతుందంటే పుష్ణామి జీవుల్ని పోషిస్తుంది అంటే సస్యాదులన్నీ ఔషధులు దేని వల్ల లభిస్తున్నాయి ఈ రసశక్తి వల్ల సోముడి వల్ల లభిస్తున్నాయి అసలు పుష్ణం అనే మాటకి ఏంటంటే రసాస్వాద రసాస్వాదశక్తి పుష్టినిచ్చే శక్తి ఈ రెండిటితో పోషిస్తున్నాను జగత్తుకి అన్నాడు ఈ రెండిటితో రసాస్వాద శక్తితో పుష్టినిచ్చే శక్తితో పోషించడానికి ఆయనే సోమరూపుడై ఉన్నాడు అండి ఉన్నాడు రసాధిపతి అయిన ఉన్నాడు ఇప్పుడు సూర్య చంద్రాగ్నిలయందు ఆయన తేజస్వే ఉన్నది భూమి యందు ఓజస్సుగా ఉన్నాడు చంద్రుని ఎందు రసస్వరూపుడిగా ఉంటూ పుష్ణామి చౌషధీస్ సర్వాహ ఓషధులన్నీ నేను పోషిస్తున్నా అన్నాడు ఓషధులు అంటే మనం పుచ్చుకునే ఆహారాలన్నీ ఓషధులండి కేవలం మెడిసిన్స్ మాత్రమే కాదు ఇవన్నీ ఓషధులే సస్యాలు కూడా ఓషధులే వాటిలో ఔషధ లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలాగా రసాత్మక సోమ రసాత్మకుడైన సోముడునయి అక్కడ తేజస్సు ఇక్కడ ఓజస్సు ఇక్కడ రసము ఈ మూడు నారాయణుడే అయిందా అనుభవిస్తున్న వాడి లోపల ఇవన్నీ తింటే అరాయించుకునే శక్తి ఎవడిస్తున్నాడు చూడండి ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు లేదు లేదు ఇది చెప్తున్నాడు ఇక్కడ ఇంద్రియాలకు శక్తిని నేను మనస్సుకు శక్తిని నేను అని తేల్చేసాక ఇంకా మనస్సు ఇంద్రియాలతో తాతత్వ్యం ఏంటి ఆ శక్తి ఎవరితో వాడితో తాతత్వం పొందుదు అది గ్రహించే పనిచేయి ఆఖరికి నువ్వు తిన్న తిండంతా పడేస్తే అరగదీసేది నేనే అన్నాడు ఇక్కడ అత్యద్భుతమైన శ్లోకస్ అహం వైశ్వానరో భూ ప్రాణిశ్రి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఇది ఇంతవరకు మనకి భోగ చూపించాడు ఇప్పుడు భోక్తృప్రపంచాన్ని లోపల ప్రపంచాన్ని చూపిస్తున్నాడు ఇవన్నీ పుచ్చుకునేవాడు కూడా ఉన్నాడు లోపల ఆ పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకునే శక్తి కూడా వాడు ఇంక నువ్వేంటి పుచ్చుకునేది సోగ్రభుక్ విభజన్ టిమర కవి సహ అగ్రభుక్ నువ్వు పడేస్తావు నువ్వు ముందు తిన్నావు కాదు వాడి ముందు తింటాడు వాడు అరగదీస్తాడు నేను శక్తిగా మరి చింద్రియాలకు పంపిస్తున్నాడు ఇంకా నువ్వనే అహంకారం ఎక్కడైనా పెట్టుకుంటున్నావా చేతితో ఎత్తి నోట్లో వేసుకునే శక్తి ఆయన ఓజస్ ఎత్తేవు లోపల పడేసుకున్నావు ఆయన శక్తిగా మరి చింద్రియాలకు పంచేవాడే మనవే ఆవిడవి ఇది ఆలోచిస్తూ ఉంటే ఇదంతా నేననే భ్రాంతి కరిగిపోయి పరమాత్మతో ఐక్యం ఇప్పుతుందని అది తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ అడుగడుగునా పరమాత్మ ఎలా అనుభవించాలో చెప్పుస్తున్నాడు ఇక్కడ అహమా ఆదిత్యం మొదలుకుని యదాదిగతం తేజో జగద్భాసితేఖిలం యంద్రమసిాగ్నౌ తత్తేజో విద్ధిమామకం గామావిశ్య భూతాన్ని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషీస్ సర్వా సోమో భూ రసాత్మక అహం వైశ్వానరో భూత్ ప్రాణిం దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఇవన్నీ తెరిసిన శ్లోకాలేనండి అదే మనందరం ముందు చెప్పిన ప్రయతంతి కానీ అకృతాత్మాన అచేతసహ అది వచ్చింది బాధ భగవాను ఎంత చక్కగా చెప్పాడు కృతాత్ముడివి కా చేతస్కుడివి కా ఆ రెండిటితో ప్రయత్నించు నీలో ఉన్న నేను నీకు కనిపిస్తాను అనుభవానికి వస్తాను ఆ అభ్యాసం చేసే పద్ధతి ఇది సూర్యచంద్రుల బీ మూడు శ్లోకాలు అత్యంత ప్రధానం గనకనే వీటిని ప్రధానంగా మంత్రములుగా తీసుకుంటూ దీపనాగ్నినై జీవ దేహముల అన్నముల తీపుల ననగించేటి దేవుడనేను కామించి సస్యములు కలిగింప చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను అని ఆనతిచ్చ కృష్ణుడర్జునుడితో విని ఆతని భజింపుమా వివేకమా అంటాడు అన్నమాచారి ఇక్కడ అని భజించాలి కనుక ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు అంతటా పరమాత్మ ఉన్నాడని అనుభూతినిచ్చి అధ్యాయం కంటికే ఉన్నది ఇప్పుడు పురుషోత్తముడిని ఎక్కడ పొందాలి నువ్వు నేను అందరం చూసే సూర్యుడిలో నువ్వు నేను అందరం చూసేటువంటి భూమిలో చంద్రకాంతిలో ఆఖరికి వీటి వల్ల వచ్చేది ఎందుకంటే సూర్యాదుల వల్ల కురిచేది వర్షం చంద్రుడి వల్ల దొరికేది ఔషధీ లక్షణం ఈ రెండింటినీ భూమి ఎందు పొంది తింటున్నావు నువ్వు కానీ అక్కడే ఉన్నాడు ఇక్కడ లేడు అనుకుంటే ఆ లోపల కూడా తినేది నేనే ఆయన అన్నాడు ఇక్కడ కానీ ఎక్కడ లేడు ఇన్ని ఆహారాలకు మూలమైనటువంటి సూర్య చంద్ర అగ్ని భూమి చంద్రరూపములుగా ఉన్నాడు అవి తినేవాడు ఎందు అరిగించేవాడిగా ఉన్నాడంటే ఆయన తప్ప ఎవడున్నాడు ఆయన తప్ప నేను ఒకడిని వేరేగా ఉన్నాననుకునే అవివేకం తొలగిపోయి ఆయన తప్ప అన్యము లేదని అనన్యభావం కలగడం కోసం ఈ అధ్యాయం కంటే ఇంకేమిటి పనికొస్తుంది ఇక పురుషోత్తముడు ఎలా వ్యాపించున్నాడో చూడండి ఇక్కడ అటువంటి పురుషోత్తమ ప్రాప్తిని కలిగించే అధ్యాయంలో అహం వైశ్వానారోభుత్వ పూర్తికాలే ప్రారంభించుకున్నాం రేపటి నుంచి కొనసాగించి అధ్యాయం వైభవాన్ని ఆవిష్కరించుకుని పురుషోత్తమ ప్రాప్తి ఏమిటో తెలుసుకుందాం సర్వ శ్రీకృష్ణ చరణరవిందాపణమస్తు స్వస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర నక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం నమః పార్వతీపతర హర మహాదేవ శ్రీగురుభ్యో నమరి శారూపేణమిత్తం పంగీకృతమూకరీయ సామాజా శంకరాచార్యమాశ్రయ ప్రహ్లాదవర దోయో నృసింహపర హరి నృసింహోపాశకన్ నిత్య నృసింహ గురుం భజే శ్రీసచ్చిదానంద శివానవ్యడృసింహ భారతీంద్రాన్ విద్యా నిధీన్మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజ మానవ శింభుపాన్ సత్మ్యాన నిదత విషయభ్య పరాన్ముఘము నౌమి శాస్త్రేషు నిష్ణా చంద్రశేఖర భారతీ ఆ ప్రజ్ఞమ్ ధైర్యోదార్యక్షమాధి సదాభి నవ్వంతం విద్యా తీర్థ గురం భజే అజ్ఞానాథ విద్యాతీర్థ వివేనా స్రవేశా సుఖదౌ తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేన వందే వేదాంత తత్వం విధుషేఖర భారతీ నర్మణ ప్రజయా ధన త్యాగే నైకే అమృతమా నశు పరేణ నాగన్హాయా విభ్రాజతే తో విశంతి వేదాంత విజ్ఞానసునిశ్చితర్థా సన్యాసయోగాతయ శుద్ధ సే బ్రహ్మలోకే పరామృత పరిముచ్యవే దహ్రం వి పాపో పరమూతండరమధ్య సగుస్థము త్రాపి గగనం యశోకస్త దంతస్తా ప్రోక్ ప్రతిష్టి తయ ప్రకృతి పరస్ సమేశరీ మరమహంసవరిజగాచార్యవర పదమాగ్య ప్రమాణ పారావారేణయమా షన ప్రాణామ ప్రహారధారణాధ్యాన సమాధ్యష్టాంగోగృష్టాష్టా తమశ్చక్రవర్తీ అనాద్య విచ్చిన్న శ్రీ శంగరాచార్య గురు పరంపరా ప్రాప్తర్షణ స్థాపనాచార్యా వ్యాఖ్యాన సింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఘ్యయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకా స్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్య ఋష్యశృంగురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్నాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థమహాస్వామి గురుకర కమల సంజాతీమద్గురు శ్రీమద్భారతి <San> తీర్థమహాస్వామినా తత్కర కమల సంజా శ్రీమజ్జగద్గరో విదిశేకర భారతీ మహాస్వామినా దివ్య శ్రీచరణవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా